కూడినటువంటి ఆ యమునా నది కీరము నందలు అడవులలోకి ఈ గోవులతోటి గోపాలపులతోటి కూడి శ్రీకృష్ణుడు ప్రవేశించినాడు ఇంతకు ముందు అదే చేసేవి ఇప్పుడు అదే సరే చేస్తున్నది ఏం లేదు శరత్కారంలో శోభ మరింత ఇంగడించింది అని తాత్పర్యం కుమిటవన సుష్మి సమాచారం సో మన పంతులన్నీ కూడా పుష్పములతో కలకల్లాడిపోతూనే ఉన్నాయి ఆ పుష్పముల మీద తుమ్మీరుడు చేరి గోవుళ్ళంతా గడబడి చేసేస్తున్నాయి ఆ చెట్లతోటి పుష్పములతో స్థలములతో నిండుగా ఉన్న చెట్ల మీద పక్షులు చేరి సంగీత కచేరీలు చేస్తున్నాడు సో ఆర్థికమైనటువంటి వాతావరణం తోటి అటువంటి చెట్లతో కూడి ఉన్న వనంలోకి యమునా తీరం మండలి వనంలోకి శ్రీకృష్ణుడు ప్రవేశించిన ఈ యధుపతి రథదాస్యారజను ఆయన దాన్ని లోతుల్లోకి వెళ్ళారు వనంలో చాలా ఈ గోవుల్ని తీసుకుని లోతుల్లోకి వెళ్తున్నాడు తలవడైపోయినట్లేదు భయమేం లేదు సో పశు పాపూజేణు వేణు బియ్యం సో ఈ పశువులు పశు పాలకులు ఈ అడవిలో ఇటు అటు వయ అడావిడేవాడు ఉంటే ఈయన మొలలో దోపిల వేణు అని ఒకదాన్ని తీసాడు తీసి దాన్ని దానం చేయడం ప్రారంభించారు ఇక్కడ ఈ శ్లోకం మీరు ఒకసారి ఎందుకుంటారు శబ్దచక్రము ఉంటారు బాపీయడం నట వరవపు నట వరవపు ఒక నాట్యం చేసి వాడు ఎలాంటి వేషం వేస్తాడు ఆహార్యము అంటారు ఒక పంచ కట్టాడు పట్టుపంచ కడతాడు దానిపైన ఒక పైన ఒక స్త్రీయాన్ని కడతాడు కించం పెట్టాడు మాల వేస్తాడు అయితే స్టేజ్ మీదకు వెళ్లే పుష్పుడు ఎలా వేసుకుంటాడో అలా వేసుకుని వచ్చి వడ్డు ఇంటి దగ్గర అలాంటి రాటాపుహు బరుహపీయడం సో ఈ పెట్టుకునేవాడు కర్ణికారం కర్ణికార పుష్పాన్ని చెవిలో దొచ్చాయి చెవిలో ఆయన కూడా పెట్టుకునేవాడు చెవిలో పుష్పాన్ని విద్ర దాస బంగారకు పీలతోటి అల్లిన వస్త్రమా అన్న అన్నట్టు అలాగ అంతలా ప్రకాశించేటువంటి సప్తటి పీతాంబరాన్ని ధరించి ఉన్నాడు వైజయంతి ఇంచమాల ఒక వనమాలను కృష్ణములతో ఆకులతోటి అల్లిన మాలను గుచ్చిన మాలను వేస్తున్నాడు రంధ్రం వేణు రధరసు పూరయన్ వేణువు యొక్క రంధ్రములను తన కదలి క్రింద పెట్టి దానితోటి పూరిస్తూ పని చేస్తున్నాడు అంటే వేణువు వాయిస్తున్నదాన్ని గోప బృందై చుట్టూ ఆయన చుట్టూ గో గోపాలకుల బృందములు కూలు కూలుగా చేరి ఉన్న ఆ అరణ్యంలో బృందమనం ఆ బృందావన పాద చిహ్నములకే అత్యంత మధుర సుందరంగా తయారు చేస్తూ రాతిశ గీత కీర్తి మహర్షుల చేత వేదముల చేత కూడా దానం చేయబడే కీర్తికలు శ్రీకృష్ణ భగవానుడు ఆ బృందారణ్యంలో ప్రవేశించినాడు ఇది వేణురవం రాజన్ని సర్వభూతమురం అంటే రాజను ఈ వేణురవము సకల ప్రాణుల మనస్సులను కూడా దోషివేసేటువంటి వేణురవము సకల ప్రాణులు కేవలం మనము మాత్రమే కాదు శృత్వా వ్రజ స్త్రియ సర్వ ఈ అడవిలోకి ఏదో పొరపాటుని అనుకోని విధంగా వచ్చినటువంటి కొంతమంది కోటికా స్త్రీలు విన్నారు దీన్ని ఈ మన శ్రీకృష్ణుడు ఈ అడవిలోకి వెళ్తున్నాడు కదా ఏం చేస్తున్నాడు అక్కడ జాగ్రత్తగా ఉన్నాడా అని ఎప్పుడైనా అనుకోకుండా వైపు వచ్చిన కొంత భోకీలు విని వాళ్ళు వెనక్కి వెళ్లి ఆ యశోదాదేవి గుమ్మం మీద బోయినాలు అయిన తర్వాత కొంచెం రెండు మూడో ప్రాంతంలో అక్కడ కూర్చుని సందర్భంలో ప్రవేశించి వాళ్ళు చెప్తున్నారు వేణు కృష్ణ శ్రీకృష్ణుని అని వాళ్ళు దీనికి వేణు గే కమో వాళ్ళకి ఇక్కడ పోతలుగా అంతా చూడండి సుందరి నాకు తెలుసుకోండి ఒక ఆవిడ ఇంకో ముగ్గురు దృష్ణం ఎండగా కృష్ణ పగులు సవ్యాంబుతో భూ విన్యాసములగు క్రమములు ఈ శ్లోకం ఎలా ఉందంటే ఇక్కడ తెలుగు అక్కడ సంస్కృతం అలా పరస్పరం చాలా అనువాద రూపంగా కలిసి ప్రవతిస్తూ ఉంటాయి వామ బాపుకృత వామక పోలర వామభాల వామక పోలాన్ని చెప్పాడు వామ భావకృత వామక పోలర చెప్తాను సో ఇక్కడ భూ విన్యాసముల క్రమములు షడ్జం అంటాను దాన్ని ఒక స్వరాన్ని ేణు వల్పిత బృహ ఈ కనుబొమ్మలని ఇలా విడిచిపెట్టిన వాయుస్తో ఉంటే మామూలుగా కనుబొమ్మలు స్థిరంగా ఏమి ఉండవు కొంచెం ఇలా విడిపోతుంది సో కోమలాంగు నిజి రాష్ట్ర మార్గం అతి అతి మధురములైన మృదువైనటువంటి తన ఐదు రేళ్లతోటి ఆ వేణువు మీద ఉండేటువంటి చిల్లు ని మొత్తం సత్య అన్ని స్వరములు సరిగ్గా మార్గం అంటే స్వరాలు ఆ స్వరాలన్నీ కూడా దాని నుంచి పంపిస్తావు గోప్య ఈ రయటి ఎత్ర ముకుంద అంటే ఓ గోపితులారా ఆ బృందావనంలో ఈ నెల వేణువులు వాయిస్తూ ఉంటాడు మధ్యాహ్నం పూట తెల్లదండాలన్నీ తినేసి వాళ్ళు నడుస్తూ ఉంటే ఈయన వేణువులు ఉంటాడు అని చెప్పుకోండి ఒక ఆవి ఇంకో ఆవిడతో వాళ్ళు అందరూ కూర్చొని చెప్పుకుంటున్నారు చిత్రికళ్ళు నెమలి పీకలు పుష్పముల గులు తర్వాత పద్మములను వాటికి జోడించి ఇవన్నీ కలిపి వేషను తయారు చేసినటువంటి మాలను ధరించి ఉన్నట్టే మిక్స్డ్ ఆల్ ఆల్ అన్ని పెట్టాడు అటువంటి మాలను ధరించి మధ్యలో పశుపాలకులకు గోవులకు మధ్యలో ఉన్నాడు ఎలా ఉన్నట్టు అంటే రంగే యటా నట వరవునం పెద్ద స్టేజ్ మీద అనేక మంది ఎక్స్ట్రా యాక్టర్స్ ఎక్స్ట్రా సూ వాళ్ళు ఆ స్టేజ్ మీద ఉంటే మధ్యలో ప్రధాన హీరో ఎలా ఉంటాడో అలా ఉన్నాడు ఎప్పుడైనా తోచినప్పుడు వేణువు తీసుకోడు లేనప్పుడు అలా మామూలుగా తీసుకోడు అలాగా ఆ బృందావరణంలో ఆయన సంచరిస్తున్నాడు ృందావనం సఖి భూ వితన్యోకి కీర్తిం కో సఖి అమలక్క సఖ్యమలక్క పేరేలా ఉంటుంది కోసీ ఇవి బృందావనం ఉందే ఇది ముందుకాలలోనూ కూడా భూలోకము యొక్క కీర్తిని విస్తరింపజేస్తోంది ఏమైంది ఆ బృందావనానికి ఇంత గొప్పతనం ఏం వచ్చిందైతేవకీ సుత పదం భుజలక్ష్మి ఈ దేవకీనందనుడు యశోదానందని యొక్క పాదముల దీనికి కొత్త కొత్త శోభలన్నీ వస్తున్నాయి గోవింద వేణు మనుమత్త మయూర నృత్తం ఆయన ఆ బృందావనంలో ఉన్న వెనువును వయస్సులు ఆ పనికి తగ్గట్టుగా చుట్టుపక్కల నెమళ్ళు డ్యాన్సులు చేస్తున్నాయట ద్రేక్షన్య సమస్త పర్వత సాను అంటే చర్య శ్లోక్ ఆ శ్లోక్ మీద ఏ అడవి గలదు ఆ అడవిలో ఉన్న ప్రాణులు అన్ని కూడా కేవలం నెమడు మాత్రమే కాదు ఈ వేణునాదానికి పులకలిస్తూ ఉన్నాయి ధన్యాత్మ మోధమత యోపిణ్య ఏత ఎవరంటే ఏమ్రాణ ఎవర ఈ ఏళ్ళు ఉన్నాయే వాటికి పశువులవి బుద్ధి లేదు వాటికి బుద్ధి వికాసం లేదు మేము మానవులం బుద్ధి వికాసం కలవాలని మనం గొప్పలు పోతున్నామే కానీ వాస్తవంలో మనకంటే అవే ధన్యము ఎందుకంటే ఏకా నంద నందన ముత్త విచిత్ర వేషం ఈ నందరంగులను చూసాయి ఆయన రంగురంగులన్నీ కలిగి ఉన్నాడు శరీరమా నేల మేఘ పచ్చటి వస్త్రాన్ని ధరించాడు వనవాళ్ళలో ఇంకా మిగిలిన ఫైవ్ ఎన్ని కలర్స్ ఉన్నాయో అన్ని కలర్స్ ఇంక్లూడ్ చేశాడు అందులో ఈ నెమలు పింఛి పెట్టుకుంటే ఇంకా దాంట్లో కలర్స్ వచ్చి చేరు మొత్తం సెలన్ కలర్స్ ఆయన మీదే ఉన్నట్టుగా ఉన్నాడు ఆయన్ని చూసి ఆయన కంటితో చూస్తున్నాయి ఈ వేణుడు ఆ కన్య వేణు గణితించార అనుభములు ఆ వేణుధ్వని విని పూజా విరచిత ప్రళయావలోకై ఆ శ్రీకృష్ణుడు పూజలు చేసుకున్నాను ఏం పూజ అంటే ప్రళయావలోకై ఆయన ప్రేమగా అలా కళ్ళ పండి చూస్తూ కథలు కలిగిస్తుండగా ఆ ద్వారా చూపులనే పుష్పములతో ఆయన పూజలు చేస్తున్నాయి కృష్ణముఖ నిర్గత వేణుగీత పీయూష ముత్త కర్ణపుటై స్ అని కర్ణపుటములతో పానం చేసుకున్నాయి దే ఉత్తీత కర్మల పుట ఇలా దిక్కించినటువంటి కర్ణపుటములతో చెడు గొప్పలతోటి పానం చేసుకున్నాయి దీన్ని శ్రీకృష్ణుని ముఖాల రంగం నుంచి బయటికి వెడు వెలు అడుగుతున్న లేడు గీతము అనే అమృతాన్ని శ్రీకృష్ణాన్ని అని పానం చేస్తూ ఈ జోడలు అప్పుడప్పుడు వచ్చి పొందు దగ్గర పాడతానికి ప్రయత్నం చేస్తాయి అవి ఆ పాలు తాగబోయి ఈ వేణు పనిని విని ఆ పాలు తాగకుండా అలాగే ఆ స్థలము నోట్లో పెట్టుకుని అలా నిలబడిపోయి ఉన్నాయి ఆ దూడలు తర్వాత ఈ ఆవులు ఏం చేస్తున్నాయి ఆ దూడల సంఘటన నోటిలో నవ్వులు ఉన్నటువంటి ఆ గిడ్డి అలాగే అసేపెట్టేసి పర తరగరగా నవ్వడం మానేసి అలా నిలబడిపోయింది గోవిందమాత్మని ద్విశాశ్రు కళాఖ్య దీన్ని కోతమగారు ఇలా అన్నారు మమత మమత మోహలు మీది కొకొని మీదికెత్తుకొని ముఖాన్ని ఇలా పైకెత్తుంది సాధారణంగా ఆవు తలపై కింద ప్రేమ మహాప్రేమ గురించి అలా పైకెత్తుంది భయం కలిగిన అలా పైకెత్తుంది రోమం సంబుసాలించి రోమం సమ్ము అంటే నెమల లేదు నవాలి ద్రంబుల మురడి దానా శ్రేణి కర్ణములం గ్రోలుచు మేత ందశ్రుడై ఆనందశ్రులను ఆ ప్రేమని వినిపిస్తున్నాయి కదా చిట్లితోపములై అది చూస్తే కదలికా కదిలికా లేకపోతే ఏదో చిత్రపటం వేసిన ఆవులో ఉంది కానీ ప్రాణాలతో ఇటు తిరిగి ఆవులా అనిపించటం లేదండి గోవులు చూచుతున్నవది పద్మాక్షి వీక్షించితే ఏ పద్మాక్షి అని ఆవిడ ఇంకో భావం నువ్వు సంబోధిస్తాం ఓ పద్మాక్షి నువ్వు ఆయనని చూసావా ఉన్నాయి నీ కళ్ళు బాగా పద్మావారా అనే నా ఉద్దేశంలో ఆ చెట్టు మీద ఉన్న పక్షులు ఇవి పూర్వజన్మలో మహర్షులు అయి ఉంటారు మునయాహ విహగా ఈ వనంలో బృందావనంలో పక్షులుగా అయినాయి ఎందుకుట కృష్ణేక్షితం తదు గీతము అలా వేణుగీతం శ్రీకృష్ణులు అలా కలవలతో చూస్తున్నాయి ఆయన అలా జాగ్రత్త ఆ ఋష్యే ద్రుమ భుజ ద్రుమం వేద ద్రుమము వేదమే ఓ చెట్టు ఆ వేదానికి శాఖలు ఉంటాయి శాఖ అనే పదం మీరు వింటూ ఉంటారు ఈ వేదశాఖ వేద శాఖ వేదానికి శాఖలు శాఖలు అంటే బ్రాంచెస్ బ్రాంచెస్ ఏ కూడా ఇంగ్లీష్ కూడా పర్ణాయి చెట్టుకి బ్రాంచ్ ఉంటుంది నాలెడ్జ్కి బ్రాంచ్ ఉంటుంది సో ఆ వేదముల యొక్క శాఖలు అవే వేదములే చెట్లయ్యాయి వేదశాఖలే ఆ చెట్ల కొప్పలయ్యాయి ఆ వేదాలని వదిలిస్తూ ఉండే మహర్షులే ఆ కొమ్మల మీద కూర్చున్న పక్షులైన వేద పని వలె అతి పవిత్రమైనటువంటి ఆ వేడు నాదాన్ని అక్కడ ఋషిని వింటున్నారు ఎలా వింటారో చూసినా పక్షులంటి దృశ్య మిగతా మిగతా కబుర్లన్నీ కట్టి పక్షులు కబుర్లు కట్టి అంటే ఏమిటంటే అంటే కోపలు పోయకుండా డిస్టర్బెన్స్ ఉంటున్నారు దుపధార్య ముకుంద గీతం యమునది విన్నది ముకుంద గీతం ప్రకృతి పులకరిస్తుంది శ్రీకృష్ణుని యొక్క యమునాదానికి కేవలం మానవులు పశువులు మాత్రమే కాదు అసలు శిష్యులు వ్యక్తి పశువులు వేస్తి వ్యక్తి గానరణాలు సో ఎమునాది పులకరిస్తాం మనోభవ పద్మ వేగ దాని మధ్యలో సడన్ గా సుడిగు సుడి సుళ్ళు చిరుగుతోంది ఆ సూర్యుడు చిరువుల ద్వారా తాను పులకరించిపోతున్నాను ఈ వేణునాదానికి అని సూచిస్తో ఆ యాలది తన సరస్సు తన వద్దున ఒదుడి సమీపంలో లోతులేని నీళ్లలో ఉండే పద్మాలని కెరటములు అనే చేతుల ద్వారా పైకి ఎత్తి ఆ శ్రీకృష్ణుని పాదాలకి సమర్పించే ప్రయత్నం చేసుకోండా అన్నట్లుగా ఉంటుంది సహదామతోపై సంచారయంత మనుభేణు ముదీరయంతం ఈయన ఎండలో ఈ ఆవుని వాటిని కోరుకుంటూ పాపం చాలా ఇబ్బంది పడుతున్నాడు ఈయనకి తర్వాత పైగా ఎంత ప్రేమగా ఈ వేణునాదాన్ని చూస్తున్నాడు కొంచెం సేవ చేద్దాము అని ప్రేమ పెరిగి ప్రేమ ప్రవృద్ధ ఉట్టింది అంటే మీరు ఎప్పుడైనా పెద్ద మైదానంలోకి వెళ్తే గమనిస్తారు ఓ మేఘం వస్తుంది సడన్ గా పెద్ద ఏరియా మైదానంలో నీడొచ్చాము ఇటుపక్క అటుపక్క ముందు వెనక ఎండ ఉంటుంది కానీ మధ్యలోనే నేడు ఉంటుంది సరిగ్గా శ్రీకృష్ణుడు ఎక్కడ నిలబడి వాయిస్తున్నాడో అక్కడ నీడ వచ్చిట్లా చేసి ఆయనకి ఒక మేఘం గొడుగు పట్టి అలా మేనునాదాన్ని ఆకర్షిస్తోంది అహంకాయ మద్రిరబలా హరిదాసవర్య అబలా అమలా ఈ పర్వతం ఉన్నదే అక్కడ ఉన్న ఒక పర్వతము బహుశా ఈ రాబోయే ఘట్టంలో గోవర్ధనోద్ధారము అనే ఘట్టం కృష్ణం బహుశా దాన్ని సూచిస్తూ ఓ నుంచి మాట్లాడుతున్నాను నేను గోవర్ధనోద్ధారం చెప్పబోతు లేదు క్రితం మీకు మాట్లాడుతాను మిమేవల త్రాసుములు దింపెలు చెంత ఉల చెల్ల నడు వరపటి గురించి టి మొగ్గడుగా హరిములు కూడా పార్వత్యతను చెంది చరణములు మాని మూల బాష్పములు విడువా ఈ మహిరుగజాతీ తొలి మురళి ఎక్కడ ఈపం ఇది చేస్తూ ఉంటే సోకా చేస్తూ ఉంటే వాళ్ళందరూ అలా చూస్తున్నారు అలా అనుకుంటున్నారు అంటే నాకు జ్ఞాపక వచ్చిందని చెప్పారు బాగుంది చాలా బాగుంది సో ఈ పర్వతం ఉమ్మదే ఇది హరిదాస వంద హరిదాసులలో కల్లా గొప్ప హరిదాసులాగా ఉంది అని అందించి ఆని నాకు అనిపిస్తుండదా అని ఒక ఆర్థిక చూసాను ఎందుకో తెలుసు యద్రాకృష్ణ చరణ స్పనిషత్ ప్రమోదీ శ్రీకృష్ణుని యొక్క బలరాముని యొక్క పాదపద్వముల స్పర్శ చేత అది పులకించినట్టున్నది పులకించడం అంటే ఏంటండి వెంట్రుపలం లెక్క పర్వతం అలాగే ఉంటుంది ఎందుకంటే ఆ చెట్లన్నీ చెట్లు ఉపాధులు లతలు అన్ని సో మానం తనోహోగణోస్తోని యత్ పైగా అది ఏం చేస్తుందంటే హరిదాస్ ఏం చేస్తాడు ఆ పరమేశ్వర భక్తులందరికీ వచ్చినాడు మంచినీళ్ళు కాపీలు పీలో ఇచ్చి ధ్యానం చేస్తాడు అలాగే ఈ పర్వతం కూడా ఆ శ్రీకృష్ణుని అనుయాయు గోగులకు గొప్ప బాలకులకు దూడలకు కూడా ఎంతో మానవ ఎంత మర్యాద చేసేస్తున్నాడు ఎంత ప్రేమ చేసేస్తున్నాడు ఎలాగంటే పనీయ సూయ బస కంద కందూల అలాగే త్రాగడానికి నీళ్లు సప్లై చేస్తున్నాడు తినడానికి కందమూలాలని ఇతర ఫలాలని కాయలను కసలులను సప్లై చేసేసి ఒక హరిదాసు ఎలాగైతే ఆ పరమేశ్వరుడికి సేవ చేసేస్తున్నాడు అలా చేసేస్తున్నాడు అబ్బాయి తర్వాత ఎంత అదే గొప్ప హరిదాసు నివర్తించారు ఏమండి ఇంకా వింటారా కూడా ఇదే మోడంలో వింటారా కూడా కథ చెప్పకుండా ఇదే ధోరణిలో ఎందుకంటే మీరు చాలా ఉన్నత స్థాయికి చెందిన శ్రోతలు మీకు సహాయం కలిగిన శ్లోతలు సో ఇది విన్నారా మీరు ఎవరికి తెలుసు హార హాస ఉర సిత విద్య శ్రీకృష్ణుడు ఇటు అటు నడిచేస్తుంటే ఆయన మెడలో మెరుపులాగా ఉన్నాయి హారాలు ఆయన మేఘలా ఉంటాడు సో మేఘానికి మెరుపు అన్నట్టుగా హార హాస ఉర సిత నందసూనురయమాప్త జనాం నర్మదో ఎరు హి పూజిత వేణు హృదయంలో దుఃఖంతో బాధపడుతున్న జనులకి కూడా తన యొక్క వేణునాదంతో ఆ హృదయ దుఃఖాన్ని పోగొట్టేస్తూ ఆయన నర్మద గొప్ప శాంతిని శమద గొప్ప ఆనందాన్ని హృదయానికి కలిగిస్తూ వేణువుని వాయిస్తున్నాడు పలాశై బద్ద మల్ల పరి బర విడంబ ఆయన ఏం చెప్పేటంటే ఈ మల్లులు ఈ జుట్టు యుద్ధం చేసేప్పుడు మళ్ళా యుద్దం చేసేప్పుడు జుట్టు మొహం మీద పడకుండా ఉండడం కోసం దాని చుట్టూ ఒక బండా ఒకటి కట్టారు ఒక రెండు మాట మీద నిష్కొని ఒక టిక్ మార్పు కూడా ఉంటుంది ఆ కంపెనీ వాళ్ళు ఎక్కడొచ్చింది శాస్త్రం వాళ్ళు సో అలా ఆ టిక్ మార్పు ఉండదు దీనికి ఎలా చెప్తే అతను ఇచ్చే ఆ బండా అదొకటి కట్టేసి వాళ్ళు కట్టి పంపించింది బంగారం లాంటి పచ్చని బట్ట మంచి దెబ్బలు ఒకటి కట్టి పంపించింది తలకి ఆ దెబ్బల్లో ఈ రేమో దీన్ని పుచ్చుకున్నాడు ఈ నెమలి ఈ కలి పుచ్చుకున్నాడు అసలు ముందు అడవిలోకి రాగానే మంచి ఫస్ట్ క్లాస్ నెమల ఈ కల నాలుగైదు పోగేసుకుని వాటిలో ఉన్న వంటిలో మంచి అందమైన సెలెక్ట్ చేసుకుని ఆ దెబ్బలో పెట్టుకోండి కదిహి ముకుంద ఆయన గొప్ప బాలకులతో కలిసి ఓ చోట కూర్చుని విశ్రాంతి తీసుకుంటుంటే ఈ లోపల ఆవులన్నీ అక్కడికో వెళ్ళిపోతున్నాయి వెళ్ళిపోతుంటే వేణువుని పొట్టలోంచి పొట్టిన గుడ్డలోంచి వేణువుని వెక్కి తీసి దాన్ని అలా దాన్ని దానం చేసి వాటిని అన్నింటినీ వెనక్కి మళ్ళీ అవి అటు వెళ్ళడం మానేసి వెనక్కి వచ్చేస్తుంది వైస్ సో హీ యాజ్ ఎ వండర్ఫుల్ వే ఆఫ్ లింగింగ్ లింగింగ్ ఇన్ బ్యాక్ విష్ణు వ్యంజ పుష్పఫలానలు ఈ లతలు ఏ చెట్లు మీద పాటి ఉన్నాయో ఆ చెట్లు ఇవన్నీ కూడా ఆ పరమేశ్వరుడు సర్వభూతావాసులు కేవలం ఈ కత్తి చోటు తిరిగేటువంటి పశుపక్ష్యాదులు మానవులలో మాత్రమే కాక మాయందు కూడా నిలిచి ఉన్నాడు అని ప్రకటిస్తున్నాయి ఎలా ప్రకటిస్తున్నాయి పుష్పఫలాద్యా పుష్పములతో తలములతోటి నిండి ఆ పరమేశ్వరుడు మాలో లేకుంటే మేమింత అందంగా పూసి పుష్ప ఫలించగలమా అని అవి ఏం చేస్తున్నాయంటే తమయలుండే విష్ణువుని చతకిస్తున్నవి ప్రణత పాహ మిఠ పా పళ్ళు పువ్వులతోటి బరువెక్కినటువంటి కొమ్మలు ముంగి ఉన్నవై ప్రేమ హృష్ట తలవో బురు సూక్ష్మ ఈయన ఆ అలాంటి చెట్ల కింద నిలబడి చేస్తుంటే అది ఆనందంతో పులకరించి ఒళ్ళు గబగులు పొడిచి అంటే గాలి గీచిందని రగురు పొడిచి ఆ పుష్పాలని ఆయన మీద దర్షిస్తుంటుంది వాళ్ళు ఎంత బాగా పాడేవయా శభాషని అని ఆయన మీద ఆ పుష్పాలు దర్శిస్తుంది దర్శనీయ తిలక దర్శనీయ తిలక అంటే చాలా అందమైన బొత్తు పెట్టుకున్నాడు తిలకం అంటే బొత్తు లేకపోతే దర్శనీయానాన్ని తిలక అందమైన వాళ్ళలో మొట్టమొదటి స్థానంలో ఉన్నవాడు ఒక వనమాలి ఆయన వనమాలను ఒకటి వేసుకున్నాడు ఆ వనమాల గుండా ఇంతకు ముందు మనం చేసినట్టుగానే పద్మాలు ఇతర పుష్పాలు ఉండే పడి వాటి సుగంధానికి వాటి ఎందు ఉండే మధువుకి అప్పుడే కొత్తగా తరించి వచ్చి పెట్టుకున్న పువ్వులు కదా వాటిని ఆకర్షింపబడిన తుమ్మిదలొచ్చి ఇక్కడ ఈ వనమాల చుట్టూ ఎగురుతో చముని శబ్దాన్ని చేస్తుంటే ఆయన అదే సమయంలో వేణువు వాయిస్తుంటే వేణువు వెనుక శృతిని సవరిస్తున్నట్లుగా ఉన్నాయి సరసి సారస హంస విహంగా చా గీత సుత చేతస ఏత్య ఇందుట్లోకి ఒక చిన్న సమస్య కనుక ఆయన ఆ చూడగానే ముక్తుడై దాని సౌందర్యానికి ఆకర్షితుడై దాని ఒడ్డున చతికిల పడి వేణువును వాయించడం మొదలుపెట్టాడు ఆ సరస్సు మధ్యలో సారస పక్షులు చక్రవాత పక్షులు జలపక్షులు ఆ సరస్సు మధ్యలో ఇటు ఇటు ప్రచారాలు చేస్తూ ఉన్నటువంటి పక్షులు ఈ వేణునాదాన్ని విని అలాట ఆయన ఉన్న చోటికి ఒడ్డుదాకా వచ్చేసి ఆ జలంలో కదలిక నిలబడి ఆ వేణునాదాన్ని ఆస్వాదన వాటికి వినిపిద్దామని ఆయన మనసు పుట్టింది వాడికి వినిపించినాడు హరి ము అవి అంటే శ్రీహరిని ఉపాసన చేసుకున్నటువంటి మహర్షులు ఎందుకంటే దృశో ధృత మౌనా సరిగ్గా ఆయన ఉన్న చోటకు వచ్చేసి ఆయనకేసి అలా చూస్తూ కళ్ళు మూసేసుకుని మౌనంగా బెకబెకలాట అలా చూస్తూ ఉండిపోతే మహర్షులు తపస్సు చేసే మహర్షులాగా పరిచయం మహత చిక్రమ బిశంకిత చేత పైన ఓ మేఘం వెళ్తోంది మేఘం వెళ్తాం గర్జిద్దా ఉంది తప్పు అని పెద్ద మేఘము ఆయన అక్కడ వేణుగా ఉంటే నువ్వు గర్జిస్తావా అంటే ఈ మేఘం ఉంటుంది మంద మందం అనుగజ్జతి మేఘ నేను గోలు ధ్వని ప్రొవైడ్ చేయడానికి చిన్నప్పుడు అలా కల్లబడతా అని ఈ మేఘము అనుగజ్జతి అనుగజ్జతి అంటే ఎకంపెనీ ఎకంపెనీ అంటారు ఆ విధంగా మంద మందం చాలా నెల్లమెల్లగా డబ డబ డబ అనేటువంటి వేణు నాదానికి తగ్గటువంటి ఈ అకంపెరిమెంట్ ని ప్రొవైడ్ చేస్తుంది ఆ శ్రీకృష్ణులకు గొడుగు పట్టినటువంటి ఆ మేఘము ఈ వేణునామ యొక్క ధ్వని ఆనందాన్ని ఆపుకోలేక మన సుహృదం ఆయన సర్వభూత సుహృదు సకల ప్రాణులకు సుహృదు ప్రీతుడు ఆత్మస్వరూపుడు దనుక ఆ మేఘము ఆ ఆనందాభి నివేశం చేత ఆయన మీద పుష్పాలను వర్షించింది పుష్పాల రాతి నీరు బిందువులను వర్షించింది సో ఈ విధంగా సమన శస్తూపధుదేశా ఎవరో దేవలోకంలో చెప్పాడు ఎవరో శ్రీకృష్ణుడు కింద బృందావనంలో ఆయన గేగునాథాన్ని వర్స్తున్నాడు ఈ టైంలో డిస్ ఇస్ ఈ టైం అని చెప్తే వాళ్ళు పరుగులు వచ్చి వచ్చారు మళ్లీ ఎంతోసేపు వాయిస్తాడో వాయించారో సో ఇంద్రుడు ఇతర ఇతర దేవతలు వీళ్ళందరూ వచ్చారు నారదులు తుమ్మురుడు కూడా వచ్చారు ఆకాశంలో ఎక్కడో దంపడకుండా వింటున్నారు వాళ్ళు కవయ ఆనమిత కంధర చిత్తాహ వాళ్ళు ఇలా కమలు వంచి కళ్ళు మూసుకుని తా ఇలా ఊపితో వింటున్నారు కష్మలయ్యయురనిశ్చితత్వాహ ఇంద్రుడు చూసాడు విశేషం ఒకసారి కాకపోతే చూస్తే నారుడు ఇటువైపు కనబడ్డాడు తుమ్మురుడు ఇటువైపు కనబడతాడు కనబడితే ఆయన అడిగారు ఏ రాగము అదే అడిగారు అయితే కష్మలయూ వాడు వేరమోహాలు వేసిన అనిష్ఠిత ఈ వేణునాదం మాకు తెలుసున్న రాగాల్లోకి రావటం ఓన్లీ రాగం పేరు మాకు అక్కర్లేదు బాగుంది ఈ వేణునాదం అని ఎంజాయ్ చేస్తున్నారు రాగం పేరు నష్టం సో వేణునాథాన్ని ఎంజాయ్ చేయడానికి వాళ్ళు సంగీత పండితులు మ్యూజికాలకి ఇష్టం అక్కడ వేణునాదాన్ని ప్రశ్నలు కూడా ఎంజాయ్ చేసేస్తారు సో విద్యార్థులకు సంగీత విద్వాంసులు మణికూగురుడు తుంగురుడు ఇత్యాదాలు వాడవరికి కూడా ఈయన వేణునామని అక్కడ నుంచి పట్టించాడు ఏ శాస్త్రం ఇది మనకి తెలుసున్న ఏ జ్ఞానంలోకి ఈ విశుద్ధి కాకలేదైనా అశ్వికు కృష్ణలంజయుడు అనిశ్చితతత్వా అని వర్ణించాడు మణిధర క్వచితాగన మాలయా సహిత గంధ తోశ్యాహ ఆయన ఎంత ఇక్కడ భవచింగా వర్ణిస్తారు ఆయన ఏం చేసేవట్టు అంటే ఎన్ని గోవులు మనతోటి వస్తున్నాయి అని అనుకోలేకుండాలి కదా ఇవాళ నలభై వేల యాభై అలా ఎప్పటికప్పుడికి సంఖ్య మారిపోతామంటే కన్ఫ్యూషన్ వస్తుంది అంచేతను వాళ్ళ అమ్మగారు ఏం ఒక మాలకి మనులు గుచ్చి ఇచ్చేవాడు నా ఇవాళ నలభై గోవులను తోలుకెళ్తున్నావు నువ్వు అనే మాలలో నలభై మనులు గుచ్చి ఆ మాలకు ఎక్కువ పెట్టి ఆయన బొడ్లో దొరుకుతుంది కూడా మాలి ఆయన వాపసు వచ్చే టైంలో ఈ మాలకు తీసుకున్నాడు ఎన్ని ఉన్నాయి మా అమ్మాయిగా ఇచ్చింది అని లెక్కెట్టుకున్నాడు నాలుగు ఇప్పుడు గోవిందా సరఫరంగా మాల్ లోపల వచ్చిదా గణయంగా మాలయా దైత గంధ తులసి అంతకు ముందే ఈ ఇంతకు ముందు పొద్దున్న వేసుకున్న వలమాలని పక్కన పెట్టి తులసి తులసి అరవి తులసి మాలను తయారు చేసిన వేసుకున్నాడు వేసుకుని ఇంకా వాపసు బయలుదేరాడు వాపసు బయలుదేరుతుంటే మధ్య జాతంలో ఇంకోసారి వేణువు వాయించాలని ఆయనకు కనిపించి అలా నిలబడి ఉండగానే తన పక్కన ఉన్న ఫ్రెండ్ ఒకడు ఉన్నాడే గొప్ప బాలకుడు వాడి భుజం మీద చేసి ప్రణయి లో జాంశే వాడి భుజం మీద ఇలా చేయి వేణువు వాయించాలంటే కొంచెం వంకరగా నిలబడాలి ఇలాగా ఇలాగ వంకరగా నిలబడాలంటే భుజం మీద చేసేందుకు ఏదో పక్కన చెట్టు జమం ఉంటే మరో వెళ్ళటే మనిషి ఉంటారు వాడి భుజం మీద చేయాలి నేను ఇళ్ళ వాడు భుజం మీద చేసి ఈ వేణువు ఒంగా నిలబెట్టి ప్రక్షిపం భుజమగా యథ అలాగా వచ్చి దాటిలో నిలబడి ఒక్కొక్కటి చేతి వెను వహించిన సో వేణురవ వంచిత చిత్తా ఈ లేళ్ళు చోటు జగపిస్తూ ఉన్నాయి అడవిలో కానీ ఈ వేణు ధ్వని తమ మనస్సు మీద తమ పట్టు కోల్పోయినవి వంచిత చిత్తా ఇంకా తమ వశంలో తాము లేక అలా ఇది కేసు వచ్చేసాయి కృష్ణ మనన్ వసత్ర కృష్ణ గృహిణ్య భవిష్యత్తులో ఈ శ్రీకృష్ణుడు వచ్చే రంగానే ఈ రుక్మిణి జాంబవతి ఎట్సెట్రా వీళ్ళందరూ సత్యభామ వీళ్ళందరూ కూడా ఆయన చుట్టూ వచ్చేసి వారు ఆ రకంగానే కృష్ణ గృహిణుల ఈ వేళ్లు కూడా ఈ వేడు ధ్వనిని విని ఆయన దగ్గరికి వచ్చేసినాయి గుణ గణావ అనుగమ్య హరిణ్య సకల కళ్యాణ అతి మధుర దివ్య మంగళ విగ్రహం కలవాడు ఆయన అలా చూస్తూ ఈ ఏళ్లు చుట్టూ చేరి గోపిక ఇవ విముక్త గృహ ఇక మనం ఇంకా ఇళక వెళ్ళకర్లని వెనక్కి వెళ్లి మళ్ళీ మన గుంపులో మనం కావాల్సినటువంటి సందర్భం లేదా అన్నట్టుగా ఆయన చుట్టూ ఆ వేణునాదాన్ని ఈ ఏళ్లు ఆస్వాదిస్తున్నాయి వత్సలో వ్రజగ్రజగవాన్ గోప బాలకులకు గోవులకు కూడా అత్యంత ప్రీతి పాత్ర వాళ్ళందరూ కూడా ఆయన్ని మహాప్రీతిగా ఆత్మరూపంగా ప్రేమిస్తూ ఉండేవారు వంద్యమానచరణి ఆయన దానికి వచ్చేస్తూ ఉంటే అడవి విడిచిపెట్టి గ్రామంలో ప్రవేశిస్తూ ఉంటే పెద్దలు కూడా ఎంతో ప్రేమతో ఆయన్ని చూసి ఆనందిస్తూ కృష్ణ బోధనము పోహ్య దినాంతే లో సాయంకాలం ఒక్క గోవు కానీ దూరకాని తేడా రాకుండా వాటినన్నింటినీ కూడా మళ్లీ పోగు చేసుకుని జాగ్రత్తగా ఆయన గ్రామంలో ప్రవేశిస్తున్నాడు గీత వేణు రే గీత వేణు ఎంత తృప్తిగా మనస్సు వినచ్చినంత వేణుగానం చేయడం కూడా పూర్తి అయింది సాయంకాల మధ్యాహ్న సమయంలో అది కూడా పక్కన పెట్టేసి అందరూ దేవతలు వేదంలో ఆయన కీర్తిని దానం చేస్తూ ఉండగా ఆయన సాయంకాలం సమయంలో మళ్ళీ ఆ బొలబంలో ప్రవేశించాడు ఆయన తల పడి రోజంతా తిరగడంతో ఉన్నాడు చెమట పట్టి ఉన్నది తర్వాత ఆ గోధువులంతా ఒళ్ళంతా పడింది బట్టలన్నీ తూలి దూసరితములై ఉన్నాయి అయినా కూడా అంతలా అలిసిపోని తూలి దూసరితులై ఉన్నా దృశా ఉత్సవం ఆయన చూస్తే కళ్ళకి పండుగలాగా ఉన్నడే సుహృదా వస్తూ వస్తూ ఉంటే ఒక్కొక్క గుమ్మం దగ్గర ఆ దగ్గర అలా రేపు చూద్దాం వీళ్ళు కాని చూద్దాం ఎవరికి వాళ్ళకి వీడుకోదు చెప్తూ ఆయా గుమ్మాల్లోకి వాళ్ళ కళ్ళు దగ్గరికి ఆ పిల్లలు వెళ్ళిపోతూ ఉంటారు ఆ గోబులు వెళ్ళిపోతూ ఉంటారు అలా అస్తూ వస్తాయి వచ్చాడు ఏష దేవతీ రాజ ఇదిగో ఈ శ్రీకృష్ణ చంద్రుడు మన దాకా వచ్చేశాడు అని ఈ యశోద చుట్టూ ఉన్న గోపితులు ఆవిడతో చెప్తున్నారు అమ్మాయి అన్నమాట తయారయ్యాడు మీ పిల్లడు ఏదో గు వచ్చినట్టు వచ్చేస్తున్నాడు చూడాలి ఒకవైపున ఆకాశంలో సాయంకాలం అయిపోయి చీకటి పడబోయే ముందు చంద్రుడు చెరచ ఎలా అయితే వస్తున్నాడో అలాగే ఈయన కూడా అలాగే ఏనుగు గొన్నలా నడిచి మన ఇంటికి వచ్చేస్తున్నాడు ముదిత వక్ర ఉపయాతి ముఖంలో ఆనందం తప్ప ఒక అలసట కాని ఒక ఒక దుఃఖలేషమైనా కూడా ఆయన ముఖంలో లేదా ఆనంద స్వరూపుడు ఆయన దురంతం మోచయం మనకు ఆయన చూడగానే అంతకు ముందు దాకా ఉండేటువంటి చింతలన్నీ కూడా మరిచిపోతాము వ్రజ దవం వినతాపం ఆయనతో కలిసి వచ్చినటువంటి గోవులు కూడా ఆ పొగలంతా తిరిగిన శ్రమని మరిచిన వారి మన వచ్చేశాడు ఆయన చూడండి శీషు పువ్వాచ ఏం వ్రజ స్త్రియో రాజన్ ఆ గోపికలు ఆ గొల్లతల్లులో ఉన్నటువంటి స్త్రీ ఉందరూ కూడా రే నిరేహ సుతాను రాత్రి సాయంకాలం నుంచి పొద్దున్న దాకా ఈ పిల్లలకి శ్రీకృష్ణుడికి అలంకారాలు చేయడం వాళ్ళతో ఆటలో పాటతో గడిపి నిద్రపోయినప్పుడు నిద్రపోయారు పొద్దున్న శ్రీకృష్ణుడు అడవికి వెళ్లగానే త చిత్తాహ తన్మనస్కా మహోదయా వాళ్ళ మనస్సు వాళ్ళ బుద్ధి స్మృతులు చిత్త వంటి స్మృతులు వాళ్ళ స్మృతి సంతానం ఏదైతే స్మృతి ప్రవాహం ఏదైతే ఉండదో అది ఈ సర్వము శ్రీకృష్ణుని సంకల్పం వచ్చినా స్మృతి వచ్చిన సర్వము శ్రీకృష్ణునిదే అర్పించి ఆయన ఆయన లేనప్పుడు కూడా ఆ విధంగా మహోదయ పది మహాభాగ్యాన్ని పొంది ఉన్నారు అని ఈ ఏడు గీతము యుగల గీతము రెండు గీతాలు మీకు కలిపి చేశాడు అది నరక మనం అప్పుడు ఎవడు ఉన్న ఇప్పుడు గోపికా గీతము అని ఒకటి మరి అది చెప్తున్నాను ఈ ఘట్టానికి ఒక ఫలశ్రుతి కూడా ఉన్నది ఆ ఫలశ్రుతి గోపిక దీతం ఏకాన్ని తోటి అంటాను గోప్య ఊచు గోపికులు ఇలా అలవాడాలనుకుంటున్నారు జేయతి దీకం జన్మనా బ్రజ ఇది ఒక్కొక్క వృత్తం ఒక్కొక్క జీతానికి ఒక్కొక్క మధురమైన వృత్తం ఉంటుంది సంగీత స్వాంశం ఇంకా బాగా దాన్ని పడగలుగుతారు సో హే శ్రీకృష్ణ వ్రజే జన్మనా అధికం జేయతి నీవు పుట్టిన నాటి నుండి కూడా చాలా సర్వ మంగళ పూర్ణంగా సర్వాంగ సుందరంగా మరింత వివరించినటువంటి శోభతో ప్రకాశిస్తోంది ఎందుకో తెలుసునా శ్రయత ఇందిరా శశ్వత ఎందుకంటే నీవు క్షణం నుంచి కూడా ఆ ఇందిర లక్ష్మీదేవి ఇక్కడే శాశ్వతంగా మకాం పెట్టేసిన లక్ష్మీ అంటే సంపద శోభ రెండు కలిస్తే లక్ష్మీ అవుతుంది సో ఆశ్చర్యమే ఉంది లక్ష్మీదేవి మఠాం పెట్టిందంటే ఈ గొల్లపల్లిలో ఇక్కడ లోటే ఉంటుంది శ్రీకృష్ణ నీవు మమ్మల్ని ఈ గ్రామంలో విడిచిపెట్టి అడవిలోకి వెళ్ళిపోయావు మళ్ళీ సాయంకాలం దాకా కనపడవు సాయంకాలం రాసుమా ఎందుకంటే మేము ధృతాసవ నీ మా ప్రాణాలను పెట్టుకుని ఇక్కడ విచి చూస్తూ ఉన్నాము ఆర్ వెటింగ్ వెరీస్లీ ఫర్ యువర్ యూ అని అంటున్నారు విష జలాశయాక్షసాత్ ఆ కాళి కాళిజుని యొక్క విషములతో నిండిన జలములను తాగి మా ఆవులు మా పిల్లలు మరణిస్తే నీవే రక్షించినా యాల రాక్షసాత్ ఆ ధాసురుడు ఉండి భయంకరుడైన రాక్షసుని యొక్క నోటిలోకి వెళ్లి మరణించిన మా వాళ్ళందరినీ నీవే రక్షించినా వర్ష మారుతాత్ గోవర్ధను ఘటం అయిపోయినప్పుడే సో ఇంద్రుడు గోపించి మా మీద తిరుగుల వర్షాన్ని గురిస్తే కూడా మళ్ళీ నువ్వే రక్షించినావు వైద్యుతానలాత్ ఓసారి అడవిలో ఒక దవానం ఏర్పడితే దాని నుంచి కూడా ఆయన రక్షిస్తాడు ఈ విధంగా వృషమయా మజాత్ ధేనుకాసుల నుంచి ఇతర నుంచి విశ్వతో భయాత్ ఏ వైపు నుంచి ఏ భయం వచ్చే సందర్భం ఉన్నా సరే ఆ భయాన్నించి నీవు మమ్మల్ని రక్షించినావు భయం రక్షితాహు అనేక పర్యాయములు మేమందరము కూడా నీ చేత రక్షింపబడినాము భయపడినాము నందమో భవాన్ మా అభిప్రాయంలో నీవు మాలాంటి మరో గోపిక యశోదము కొడుకు అని మేము అనుకోవటం లేదు అఖిలు మరేమి అఖిల అంతరాత్మ దృక్ నీవు మా అభిప్రాయంలో కేవలం ఒక తల్లి కొడుకు కాదు సకల ప్రాణుల యొక్క అంతరాత్మ రూపంగా ఉండే దృక్ ద్రష్టవి ద్రష్స్వరూప ఆత్మచేతనుడవు విధన శాప్తితో విశ్వగుప్తే మరి ఇక్కడకి వచ్చేదో అంటే బ్రహ్మగారు నిన్ను లోకముల కళ్యాణము కొరకు ప్రార్థించగా నీవు ఇక్కడ అవతరించావు సఖ ఉదేవాన్ సాశ్వతాన్ ఉదే ఈ సాశ్వతులు అంటే గోప గోకుల యొక్క గోపాలకుల యొక్క నీవు వ్రేయించినాము అయితే గోపాలకుల వంశంలో వ్రహిస్తే మరి ఏదో ఒక తల్లి కడుపును పుట్టాలి మరి నువ్వేమో యశోద తల్లి కడుపుని పుట్టినవాడు కాదంటున్నావు ఈయన యొక్క ఈయన మరి ఎలా పుట్టాడంటే సఖే సహాఖే ఆకాశం నుంచి ఊడిపడ్డారు అని ఒక శ్లేషకర లేదా మామూలుగా సఖే ఓ ఓ అక్క లేదా అమ్మా అని ఒక సంబోధిస్తారు సఖే సహా ఏదైనా మీ రచిత భయం వృష్ణిధు శరణమీయుషాం సంస్కృతే భయా ఎవరైతే ఈ భయంకరమైనటువంటి తమ ప్రోధాది దోషపూర్ణమైన సంసారములకు భయపడి శరణు వేరుతారో హే వృష్ణిధు దృష్టివంశ శ్రేష్ట వారికి నీవు అభయాన్ని ఉసురుతో ఉంటావు కర సరోహం నీ పద్మము వంటి చేయి కాంత కామదం నిన్ను ప్రేమించే వారికి సమస్తములైన కళ్యాణములను ఇచ్చేటువంటి ఆ చేతిని శిరసిన శ్రీకరగ్రహం లక్ష్మీదేవి యొక్క చేతిలో చేయబడుతున్న ఇలా ఇలా ఆరిస్తూ ఉండేటువంటి ఆ చేతిని మా శిరస్సు ప్రయోగించవలసినది తదతథాం తప్తజీవం మీ యొక్క దాఖ అనేటువంటి అమృతము సంసార పాత తప్పులైనటువంటి వారికి ప్రాణాన్ని పోస్తుంది ఈ వన మందు లోపల ఏదో మహావ్యాధితో బాధపడుతున్న వారికి మందు వేస్తే వాడు లేచి కూర్చుంటాడు ఆ రోగం కోరు అది నతమ కథ అమృతం సప్తజీవనం కవి విధి పీతం మహాకవులు వ్యాస వ్యాసరూపమైనటువంటి మహాత్ముడు కాళిదాస విలాసుక ఇలాంటి ఎంతో మంది కవులు ఈడితం దీన్ని కొనియాడుతూ ఉంటారు కల్మశాపహం హృదయంలో ఉండేటువంటి కల్మషమం అసూయ ద్వేషము ఇలాంటి దోషాన్ని కూడా ఇది ఉంటుంది శ్రవణ వినగానే సమస్త మంగళాన్ని తీసుకొస్తుంది శ్రీమదాపథం శ్రీ శోభా సంపద వాటిని విస్తరింపజేస్తుంది భూవి గృణంతియే భూరిదోజన భూరిదా జనా అటువంటి నీ కథావృతాన్ని ఎవరైతే భూలోకంలో చెప్పుకుంటారో వెళ్తారో వాళ్ళు గొప్ప గొప్ప దానాలు చేసి ఆ పుణ్యాన్ని అనుభవిస్తున్నారని మనం చెప్పవచ్చు భూమిద జనా చరసి చారయన్ పశువు హే శ్రీకృష్ణ నీవు ఈ గోప పల్లె గో గోపాలకుల పల్లె నుండి బయలుదేరతావు ఈ ఆహావు నన్నింటినీ తోలుపుతో నలిన సుందరం నాకతే పదం పద్మం లేక కరువ అతి మధురమైన అతి మృదువైనటువంటి నీ పాదములు కలవో ఇవి శిల తృణాంపురై చిన్న చిన్న రావు తరునైన దర్భబిడ్డి ముళ్ళు మొదలైన వాటిచే అవి కందిపోతూ ఉంటాయేమో అని మేము బెంగ పెట్టుకుని ఇక్కడ కూర్చున్నాము నహ కలిల బ్రాహ్మణ అంతగచ్చసి ఓ హే ప్రియ మా ప్రియమైన హే శ్రీకృష్ణ ఈ పదాలు తగ్గిపోతాయేమో అని మా మనస్సులు తల్లిపోతున్నాయి ఈ పదాలు తల్లిదో లేదో మాకు కానీ మా మనస్సులు మాత్రం చాలా కర్మశాంతి పొందుతున్నాయి అతడి నంది కాననం సాయంకాలం పొద్దున్న మాకు కొద్దిసేపు కనపడతావు పొగలంతా అడవిలోనే కాలక్షేపం అన్ని కాననం అసలు ఈ చుట్టుపక్కల ఎక్కడా కనపడకుండా త్రుటి యుగాత నిన్ను చూడకుండా పొద్దున్నీ సాయంకాలం దాకా మాకు ఒక క్షణము ఒక యుగము అనే ఎందుకంటే కుటిల కుంతలం శ్రీ ముఖం చెతే ఎంతో శోభాయకమైన నీ ముఖము కుటిల కుంతలం పొంకర గుంజిరులు తిరిగినా అంటే గిరజాలు తిరిగినటువంటి ఆ నుంగురులు ఆ ముఖం మీద పడుతుంటే చాలా అందమైనటువంటి నీ ముఖాన్ని నేను చూడలేకపోతున్నాము ఇలా నువ్వు సాయంకాలం అంటే జడ దీక్ష పక్షమ పృషం సాయంకాలం సెలా చూద్దాము ఈ కములతో మాకు సృష్టించినటువంటి ఆ బ్రహ్మ వాడంతటి మూర్ఖురింపబడి పక్షమాతు విషాం పక్షమాత్రులు ఈ కనులకు కనులెప్ప అనేదాన్ని ఒక నాని పెట్టాడేవాడు వాడు ఎందుకు పెట్టాలని నీ ఉన్న నిన్ను కనులు ఎప్ప వాల్చకుండా లేకుండా చేశాడు ఈ చెడుడైన బ్రహ్మ అని బ్రహ్మని నిందించిన అని ఈ విధంగా ఆ గోపికలు ఈయన యొక్క మహిమను గానం చేస్తారు సో ఈ విధంగా ఇంకా ఎన్నెన్నో గీతాలు ఉన్నాయి ఇక్కడ భ్రమర గీతము అని ఒకటి ఉంది కేవలము తుమ్మెదలు తుమ్మెదలకు సంబంధించిన వేద్ద వృత్తాలు సో వర్ణన మాత్రమే ఉంటుంది ఈ ఈ విధంగా ఈ రాష్ట్ర పంచాధ్యాయు అని అంటారు ఐదు అధ్యాయాలు ఉన్నాయి దీంతో నేను అధ్యాయంలో రెండు మూడు అధ్యాయాలను నేను కవర్ చేశాను ఈ ఐదు అధ్యాయాల్లో ఉన్నటువంటి ఈ విస్తారమైన వృత్తాంతాన్ని శ్రీకృష్ణుని యొక్క మహిమ యొక్క గానాన్ని ఎవళ్ళైతే వింటారో బలశ్రుతుల్ని చెప్తానని చూశారు ఈ బలశ్రుతి ఏమంటే ఎవరికైనా హృదయ భోగం ఉన్నట్లయితే అది పోతుంది హృదయ భోగము అనేక రకాల అన్ని రోగాలు ఈ మూలం హృదయ రోగమే హృదయ రోగము అంటే హృదయంలో దేవ్రమైనటువంటి కామనలు అదో పెద్ద రోగం అది పోతుంది ద్వేషభాగం ఉంటే పోతుంది ఆ బిగ్గర్ పిక్చర్ తెలిసినట్లయితే అది పోతుంది తర్వాత హృదయంలో ఏదైనా దుఃఖాలు గతంలో గడిచినటువంటి ఘటనల్ని ఆధారంగా చేసుకుని ఏదైనా దుఃఖాలు శోకాలు ఉన్నట్లయితే అవిడ ఎంజీట్ అవుతాయి లెటరల్ గా చెప్తే స్వామి అఖండానందజే అని గారు గా వైయుడు సోమని మీ అక్కడ ఆయన ఏమంటున్నాడు హృదయ ఋక్ అంటే హృదయ రోగం పోతుంది అంటున్నాడు అంటే హృదయం అంటే గుండె గుండెకి సంబంధించిన రోగాలు పోతాయి అని వర్షం అలాగే చెప్తున్నా అంటే ఎవరైనా హృదయ రోగంలో ఉన్నట్లయితే ఎన్న ఆపరేషన్ చేయించుకోవాల తర్వాత డాక్టర్ సలహా ఇస్తారు కాబట్టి మీరు ఏ ఏ కళపలో కోపాన్ని తెచ్చుకోకుండా ఉండాలి విశ్రాంతి తీసుకోవాలి ఏం సలహా ఇస్తారు విశ్రాంతి తీసుకోవాలి అది చేతనైతే అసలు ఈ హృదయ రోగం తీసుకుని బ్రేక్ చేస్తే కాబట్టిక ఈ రాశి పంచాయతీ గారికి జాగ్రత్తగా కాకపోతే కథాకథ సమావేశం ఉండదు కేవలము ఒక భావన ప్రపంచంలో విహరించడం మాత్రమే అది ఆ భావుకత ఉండాలి మనిషి కవిత సౌందర్యాన్ని ఆరాధించే నేర్పు పలవాడై ఉండాలి అది కేవలము మహాత్ముల తోటి సంఘం చక్కటి కాలో ఉన్నత స్థాయికి చెందినటువంటి కవితా వస్తువుని పఠించడం వల్ల వస్తుంది కేవలం న్యూస్ పేపర్ లోను ఈ డీక్స్ ఉంటాయి చూడండి ఏమీ ఉండటం నిస్సారంగా ఉంటాయి ఒకప్పుడు రకంలో ఎక్కింటి సారం ఉండేది సార ఉండకపోయింది కేవలము అడ్వర్టైజ్మెంట్లస్ స్టోరీస్ నేను ఏ వెళ్ళినా నాకు స్వాతి తర్వాత ఎలాంటివి కనపడతాయి ఒకప్పుడు నేను ఒకసారి కేజీ తిరగేసి వాడిని ఇప్పుడు తిరగడం మానిస్తాను ఎందుకంటే చాలా కష్టపరంగా ఉంటుంది అంటే దాంట్లో తప్పకుండా నా అభిప్రాయం కాదు సారం ఉంది తిట్టు తప్పుడు తిట్టు ఆ తిట్టిని నది ఏమి సారం అలా ఆ నమిలి నమిలి హృదయము నిర్వీర్యం అయిపోతుంది నిస్సారం అయిపోతుంది అటువంటి వాడికి ఓకే గంట ఇంత రెండు గంటలు వాళ్ళు వేణు తప్ప మరో మాట్లాడే వాళ్ళ స్థానాన్ని ఎంజాయ్ చేయలేదు అలాంటి వాడికి ఏం చెప్తారు మీరు సంసారం మనిషిని తలా లోతుల్లోకి లాగేసి మళ్ళీ వాడు బాగుపడ్డానికి కూడా ఛాన్స్ ప్రయత్నం డేంజర్ దాంట్లో ఉన్నది కాబట్టి హృదయంలో ఎక్కించి ఆ ప్రేమ ఫలితాల చవిత్రాలను ఆస్వాదించగలిగే ధ్వరణి ఉన్నట్లయితే అటువంటి వరకు ఏదైనా కార్టీఆర్ ప్రాబ్లమ్స్ బీపీ ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు కనుక రాసపంచాయతీ రావడం తర్వాత ఈ శ్రీకృష్ణ వేల అని అన్ని ఓ బాగా నిన్న మూగంట బాగలేదు అని చెప్పాను వీటి కనుక శ్రవణం చేసినట్లయితే వారి హృదయంలో వారికి తెలియకుండగానే ఒక అమృతను ప్రవేశించి అంతకు ముందు నుంచి వేసుకుంటున్న మందులు కూడా పట్టిస్తాయి మందులు వేసుకోవడం మాయము కాదు మందులు కూడా ధన్మంసరి యొక్క స్వరూపమే అని మనమే తెలుసుకుంటుంది ఆ మందులకి మంచి బలం చేకూరుతుంది పట్టిస్తాయి హృదయ హృదయ వ్యాధులు దూరం అవుతాయి ఇంతకీ కావలసింది తాత్కాలికంగా హృదయం వ్యాధి దూరం అవడం కానే కాదు ఎప్పటికైనా గుండె అయిపోయే గుండె దృఢమైన గుండెనా అంటే కొంచెం వీక్ గుండెనా అంటే సో ఆ విధంగా నాకు తెలుసు ఓ ఒక మంచి జిజ్ఞాస్ ఒక ఆయన ఉన్నారు ఇప్పుడు శివరోజు వర్క్ లో ఉన్నారు నాకు ఎవరో ఫోన్లో చేశారు ఆయన అంటారు ఆయన ముందే ఫిఫ్టీ పర్సెంటే పనిచేస్తుంది ఫిఫ్టీ పర్సెంట్ పనిచేయడం మనసు మనిషి సలాగ్గా విద్గా ఉంటాడు కొంచెం గుండె తక్కువ పనిచేసిన కారణంగా కానీ ముఖంలో మాత్రం పూర్ణమైన ఆనందం ఎప్పుడు ఆయన అంటాడు మాకు గుండె పనిచేసిందో మాందో మాకేం సంబంధం అండి అదేదో పరమేశ్వరుడు చూసుకుంటాడు లేకపోతే సమవృత్తి చూసుకుంటాడు మా పనేమంటే పూజ స్వామీజీ దగ్గర మీ దగ్గర ఇదో ఈ విన్నామే మా పని నమ్ము స్వామీజీని పట్టుకుని వదలడు ఆయన సో ఒక రకంగా వ్యాధిని కూడా ఆ ఉత్సాహంతో ఆ శ్రవణానంద రవిందేత్రమా అథా పరా భగవాన్ కృష్ణ సంకర్షణ మధురాం ప్రావిశత్పరి జిదృక్షు పరివారి కంసుడు శ్రీకృష్ణుని వృంధావనంలో ఉండగానే సంహరించాలని సంహరించాలనే ప్రయత్నంతో చే ఎంతో మంది రాక్షసుల్ని పంపిస్తారు మనము పోతన రుణావృతుల్ని రెండు చూసాం మనం అధాసు కూడా వచ్చాం చూసాం ఇది అసలు లెక్కే కాదు శకకాశ కూడా తర్వాత వృష జేనుకాష కూడా నోకడు కేసి అని ఒక రాక్షసు ఉంది ఈ వీళ్ళందరూ కూడా శ్రీకృష్ణుని జట్టు సహకరించబడతారు వీళ్ళు ఒక బలరాములు కూడా సహకరిస్తున్నారు సో ఇది ఒక పెద్ద ఎన్నో స్టోరీస్ ఉన్నాయి సుమారు ముప్పై అక్కడ ఎన్నో ఇంటి అక్కడే ఉన్నాయి ఆ తర్వాత ఈ ఆయన ఉన్న ఈ స్పెషలైజ్డ్ లాక్షన్స్ అందరూ అయిపోతే ఆయన డెవలప్యగలుగుతారు సో కమిషన్ ఒక అభిప్రాయానికి వస్తారు ఏమంటే చేత శ్రీకృష్ణుడు నెగిటూ వండుతాడు ఆ బృందావనంలో అతగా లేకుండా అయిపోతుంది ఎవరు వెళ్ళినా కూడా సునిగుంధంలోకి వెళ్లి వాడికి అలాగా వెళ్ళిపోయి దాంట్లో పడిపోయి నిండిపోతున్నారు కాబట్టి శ్రీకృష్ణుని బయటికి రాగలిగితే ఇంకా చూసుకో మా ప్రతాపం వాడిని మేము ఇచ్చేసిస్తాం వచ్చేసి ఇస్తామని ఎవరో కొంతమందిగా లాగిస్తారు అక్కడి నుంచి ఏదో మొత్తానికి అంత మాయమైపోతుంది అక్కడి నుంచి ఆయన కనుక బయటకు వస్తే క్షణాల్లో కడతీరుస్తాము అని ఈ మంత్రులు అందరూ సమా సలహా చెప్పారు చెప్తే దానికి ఆయన ఉపాయం చేస్తుందంటే సను యాగము అనో యాగానికి దానికి కష్టం ఈ కళ్యాణ ఘట్టానికి సిమిలర్ గా ఉంటుంది నాట్ ఎగ్జాక్ట్లీ సిమిలర్ బట్ సమ్ సిమిలారిటీ సామిలర్ అక్కడ జనక మహారాజు ఏదో యజ్ఞమో ఏదో చేస్తారు మామూలుగా కానీ మహర్షులందరినీ పిలిచినట్టుగా విశ్వామిత్రుల్ని పిలుస్తారు అంతేకాకుండా సీత యొక్క స్వయంవరాన్ని ప్రకటించి ఆ యజ్ఞంలో సందర్భంగానే ఆ పూజా కార్యక్రమంలో భాగంగా ఒక శివధనస్సు వాళ్ళ వంశ పారంర్యంగా దాన్ని దాన్ని అక్కడ ఎదుర్కొండ ప్రదర్శించి దీన్ని ఎవరైతే భక్తులు దీన్ని ఎవరైతే లేకుతారో వాళ్ళకి సీతాదేవిని ఇచ్చి వివాహం చేస్తాను అంటూ ఒక ప్రకటన మీకు తెలుస్తుంది సో సంథింగ్ సివిల్ అర్బియా ఆ జాస్తి సేమ్ కానీ కనుషుడు ఏం చేస్తాడంటే ధనుర్యాగము అనే ఒక యాగాన్ని సిమిలారిటీ అండ్స్ అక్కడ ధనుర్ యాగము లేదు ఇక్కడ ధనుర్యాగము లేదు ఈ ధనుర్యాగము దానికి ఉండే ఫలాల్లో ఒకటేటంటే శత్రునాశం సో ఎవరో ఆ శత్రువులు భయం చెప్పకుండగా ధనుర్యాగం చేస్తారు ఆ శత్రువులు ఎవరంటే శ్రీకృష్ణుడే ఆయనకి శత్రువు పనుషుడు ఇప్పుడు ఈ ధనుర్యాగ సందర్భంగా శ్రీకృష్ణుణ్ణి అప్పనిస్తారు శ్రీకృష్ణుడిని బలరాముడిని నందగో నందగోకుడిని నంద మహారాజుని ఆయన అనుయారు వినను మొత్తం వీరందరూ కూడా రండి అనే ఆహ్వానం వచ్చిస్తారు ఈ ఆస్థానం కూడా కొంచెం జబర్దస్తి ఆహ్వానం చేస్తుంది ఎందుకంటే దీన్ని తిరస్కరించడానికి వీలు లేదు చక్రవర్తి వీళ్ళు నందగోపు కుటుంబం నందగోకుడు లేదా నందరాజు ఈ మేము సాధించి చక్రవర్తి ఇంట్లో ఆహ్వానం వస్తే హౌ అయితే నందుడు వచ్చేసి శ్రీకృష్ణుడును బలరాముడు రాకుండా వెనకాల ఉండిపోవచ్చు అనే పరిస్థితిని తప్పించటం కోసం తప్పనిసరిగా శ్రీకృష్ణుడిని ఎలాగోలాగా మథురా నగరానికి రక్షించటం కోసం సెపరేట్ గా ఇంకో పరుషను పట్టిస్తాడు ఆయన పేరు అక్రూరుడు ఆయన క్రూరుడు కాదు అక్రూరుడు కానీ సంఘటోషం ఉన్నది ఆయన నేను ఒకసారి మా గురువు గారిని ఆయన అడిగాను కాబట్టి అక్రూరుడు అన్ని సద్గుణాలు ఉన్నాయి కదా కానీ కొన్ని చోట్ల శాంతకరమణి ఉపాఖ్యానంలో అతను కొంచెం ఏదో అసందర్భంగా ప్రవర్తించినట్టు అనిపిస్తుంది ఇది ఇలా ఎందుకైంది అక్కడ అంత అద్భుతమైన స్థితి అప్రూర స్థితి చేసి ఇక్కడ ఇలాగా ఎందుకు చేసేదంటే అది ఆ సంస్థలతోటి సంఘం వల్ల ఇక్కడ కొంత దోషం వచ్చింది అని అన్నారు ఆ చెడు సహవాసం ఎప్పటికీ కూడా ఆ ఫలితాన్ని చూపిస్తుంది అని సో ఇది ఈజ్ అదర్వైజ్ ఏ వెరీ నైట్ స్పెక్స్ ఆ కొంచెం మెత్తటి చెప్పినటువంటి పనిని చాలా ప్రేమగా సాధించి తీసుకురాగలిగిన వాడు అందుకోసమే కంస మహారాజా అక్రూవుల్ని సెలెక్ట్ చేస్తాడు అక్రూరుడి బదులు వెల్ ఎస్టాబ్లిష్డ్ కంసపక్షీయుడిని సెలెక్ట్ చేశాడనుకోండి తీసుకురావడానికి ముందు అసలు ఆ కంసపక్షం వాడు వస్తున్నాడు అనేప్పటికీ వీళ్లు మాయమైపోవచ్చు పారిపోవచ్చు బికమ్ సస్పిషియస్ అని నేర్పాజినల్ పర్పస్ డిఫీట్ అయిపోతుంది అలా అవుతున్నా ఉండటం కోసం కంసపక్షీయుడు వాడి బ్రాండ్ పడని వాడు చాలా సత్పుషునిగా లోకంలో ప్రసిద్ధి చెందిన వాడు ఆఖరికి నందాకుడు కూడా మీరు మనకి శత్రువు కాదు బహుశానికి మిత్రుడే ఉంటాడు అని విశ్వసించదగ్గ వాడు ఆయన వ్యక్తిని సెలెక్ట్ చేసి ఆయన పెడే అప్పుడు కంసలు పంపిస్తాడు ఐదు రాజనీతి అంటే అంతా రాజనీతే ఆయన ఈజ్ వెరీ బిడ్ పొలిటికల్ ఫిగర్ మెక్కింగ్ మేకర్ ఆయన దగ్గరికి ఈ అప్రూవల్ వస్తాడు వచ్చి ఆ స్థానాన్ని అందజేసి హే నంద మహారాజా మీరందరూ మీ బలలోను మీరు రండి నేను ప్రత్యేకంగా శ్రీకృష్ణుణ్ణి బలరాముణ్ణి తీసుకు వెళ్ళటం కోసం ఒక రథాన్ని తీసుకొచ్చాను మీ పిల్లలు మీరంటే తరచుగా ఆ బాంగ వస్తూ ఉండటము అక్కడ ఉండే బజార్లు ఇతర దృశ్యాలని సిటీకి వెళ్తే ఏమో ఉంటాయి మీరు చాలా చూస్తుంటారు ఈ బలరామ కృష్ణులు పిల్లలు ఇప్పుడు ఇప్పుడు ఎవరు అడుగు పెట్టుకున్నారు సో వాళ్ళకి ఆ సిటీ చూడాలనే కోరిక చాలా ఉంటుంది ఆ సిటీ కూడా చూడొచ్చు రోజు ముందు వచ్చినట్లయితే రథంలో కొంచెం వేగంగా వస్తే అని అందుకోసం సెపరేట్ అరేంజ్మెంట్ కృష్ణుడికి బలరాముడికి చేశాను అని దట్ వే ది ప్రెజెంటే శ్రీకృష్ణుడు బలరాముడు స్ట్రైట్ వే దే యాక్సెప్ట్ నందాదులు కూడా అంగీకరిస్తారు శ్రీకృష్ణుడు యొక్క మహిళ అప్పటికే చాలా బట్టి కష్టమైంది సో ఎదురుబడి యాక్సెప్ట్ ఇంట్లో వచ్చిన ఒకే ఒక సమస్య ఏంటంటే శ్రీకృష్ణుడు బృందావనాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు ఇంకా ఈ వెళ్ళిపోవడం ఒకే వెళిపోవడం అంటే ప్రతి ఎంత ఇంకా ఇంత బాల్యలు చేసినటువంటి బృందాలను అక్కడ ఉండే పశు పక్ష్యాతులు అతనికి పర్వతాలు ఇతర జడ పదార్థములు కూడా శ్రీకృష్ణుని ప్రేమను కలిగి ఉన్నాయా అసలు ఈ జగత్తంతా కూడా జడ చేతన సమీక్షిగతంగా ఉన్నా వాస్తవంగా చేతన తప్పొనించే పుట్టింది అనే అద్వైత సిద్ధాంతానికి అనుగుణంగా అక్కడ ఉండే జడములు కూడా తమ చేతన కారణత్వాన్ని గుర్తు చేస్తూ తాము కూడా పులకరించినవి శ్రీకృష్ణుని యొక్క సన్నిధికి అని అలా అందించారు కవులు మన వ్యాసమహాకవి తరులు కూడా సో అటువంటి అంత ప్రేమ పూర్ణమైన స్థానాన్ని అంత ప్రేమగా అక్కడ పెరిగి పెరిగి పెద్దయినటువంటి చోటుని వారి హృదయాన్ని తాను దోచినాడు తన హృదయాన్ని వాళ్ళందరూ కూడా దోచి ఉన్నారు అలాంటి స్థానాన్ని కూడా విడిచిపెట్టి శ్రీకృష్ణుడు మళ్ళీ వెనక్కి కూడా తిరిగి చూడకుండా వెళ్ళిపోతాడు ఓన్లీ టు ప్రూవ్ దట్ ఆల్ గుడ్ థింగ్స్ ఏ గుడ్ థింగ్ ఏదైనా సరే ఏది స్థిరంగా విగిరిపోదు మనం ఆ సత్యాన్ని గుర్తుంటాం చాలా బాగుంది ఇది ఇలాగ మిగిలిపోతే బాగుండము శాశ్వతంగా మనతో ఉట్టిపోతే బాగుంటున్నాము అని మనం అనుకుంటాం అప్పటి ఓట్ హ్యాటర్ వెళ్తాం పాపం ఈ గోపికలు యశోద యశోద యశోద ఎప్పుడు చూస్తుందంటే మళ్ళీ శ్రీకృష్ణుని ఎప్పుడో కొన్ని సంవత్సరాల తర్వాత సూర్యగ్రహణం వస్తే ఆ సూర్యగ్రహణానికి సంపూర్ణ సూర్యగ్రహణం వస్తుంది అప్పుడు శవంతక పంచకము అదే కురుక్షేత్రం అని అంటారు ఆ శవంత పంచకంలో అది ఒక పుణ్యక్షేత్రంగా ఉంటుంది అక్కడ స్నానం చేసినట్లయితే మంచిది అని ఆ గ్రహణ స్నానానికి కోసం అందరూ ఆ శవంత పంచకానికి వస్తారు ఇటు బృందావనం నుంచి మథుర నుంచి సో వీళ్ళు ఈ రంగగోపాదులు అటు ద్వారక నుంచి శ్రీకృష్ణుడు బలవాడు వస్తారు ఆ కళ ఇప్పుడు అలా గ్రహణ స్నాలు చేస్తారు అక్కడ అందరూ కలుసుకుంటారు ఏదో ఏదో ప్రభుత్వ యత్నంలో అందరూ కలుసుకున్నట్టుగా ఆ సూర్యగ్రహణం కలుసుకుంటారు అంటే జీవితాలు ఇలాగే ఉంటాయి ఎనీ గుడ్ ఫ్రెండ్షిప్ కూడా అలా చేసుకుంటుంది మళ్ళీ ఎవరి లైఫ్ ఎట్లా వెళ్తుంది చాలా అక్రూరుడు శ్రీకృష్ణుడిని తీసుకువెళ్ళిపోతూ ఉంటే ఈ గోప భావకు తర్వాత శ్రీకృష్ణుడిని ప్రేమించి అనురాగంగా సేవ చేసినటువంటి కోతికలు వీళ్ళందరూ కూడా ధర్నా చేస్తారు ధర్నా అంటారు దారి అడ్డంగా ధర్నా చేసేస్తా నువ్వు ఎలా వెళ్తామో చూస్తా రథం అని చెప్పేసి చుట్టూ రథం గుర్తు చేస్తారు ఆల్రెడీ శ్రీకృష్ణుడు వాళ్ళని ఓదార్చి వాళ్ళకి వైరాగ్యం పోషిస్తారు మరి వెరే వాళ్ళలాగా మీకు అలా ముందే నేను ఇలాగే ఉండిపోతాననుకోకండి శ్రీకృష్ణుడు బాలకృష్ణుడు బాలకృష్ణుడు లాగే ఉండిపోతా కూడా అలా కూడా అనుకోదు బాలకృష్ణుడు అయిపోయాడు అక్కడికి సో ఆమె వాళ్ళ ఏదో అనేక రకాల వైరాగ్యాన్ని బోధించి వాళ్ళని ఇలాగే పంపిస్తాడు అప్పుడు అవకాశం ముందుకు వెళ్తున్నాడు ఇందులో పెద్ద గట్టం నేను ఇదంతా సంగ్రహంగా చెప్పేస్తున్నా సో ఆ మిశలో అక్రూరుడికి శ్రీకృష్ణుడి దర్శనం శ్రీకృష్ణుడు యొక్క ఒక ప్రతిమ అక్రూరుడి ఆ ప్రతిమగా అంత బాగా తెలియదు ఏదో కర్ణాక విని ఉన్నాడు ఆ కంసుడు శ్రీకృష్ణుడిని సంహరించే ప్రయత్నం చేయటమే ఆయన ఆయన చెందిన పడుతుంది ఆయన దాన్ని హర్షించడు సో ఆ విధంగా కంసుడు చేయటం తప్పనే అభిప్రాయంలోనే ఉంటాడు కాబట్టి ఆ అభిప్రాయం పైన చెప్పడు పైన చెప్తే ఇక కంసుని తండగా ఎలా అవుతాడు సో ఆయన ఆ మధ్య మార్గంలో శ్రీకృష్ణుని యొక్క ఒక మహిమను దర్శించి స్థుతి ఇస్తాడు ఆ స్థుతికి అప్రూర స్థుతి అని నిన్న మీకు బ్రహ్మస్థుతి ఆ స్థాయిని ప్రధానమైన స్థుతులలో అవుల స్థుతులు కూడా ఎక్కడ వేసుకోవచ్చు అని పరిస్టు మతానికి అపూర్వుడు శ్రీకృష్ణుని ఈ విధంగా తీసుకుని పత్రా అక్కడ ఒక మకానికి చేస్తాడు ఆయన పురుషుల ఏర్పాట్లన్నీ చేస్తాడు చీఫ్ గస్ట్ కింద పిలిపించారు కదా సో అసలు చూడండి గస్ట్ కింద పినిపించి సంహరించే ప్రయత్నం విడిపి పెట్టాల శత్రువుని శత్రుని స్థానంలో ఉన్నదివ్వడం ఒక మర్యాద గెస్టిల్లు పిలిపించి సంహరించే ప్రయత్నం చేస్తున్నాడంటే ఇంకా ఆ అంత మర్యాద కూడా మీరు పాటించే స్థితిలో లేడు హఠా భగవాన్ కృష్ణ సంకర్షణాంగి సో దశమాధ్యాయంలో దశమ స్పంధంలో నలభై ఒకటో అధ్యాయంలో ఉన్నాం చేశారు అంటే పంతొమ్మిదో శ్లోకం దగ్గర మధురాం ప్రాణిషత్ గోపై దిదృక్షు పరివారిక శ్రీకృష్ణుడు బలరాముడు మధురాంగరాన్ని చేరడు విశ్వాదేవి తీసుకుని భోజనాథుడు చేసి అసలు మథురను ఒకసారి చూసొద్దాం ఇప్పుడు వాళ్ళు చూడలేదు కదా ఆ సిటీ అందులోనూ మొట్టమొదటిసారిగా పల్లెటూరు వాళ్ళు సిటీకి వస్తే ఎంతో ఉత్సాహం ఉంటుంది సో చూచొద్దాము బయలుదేరారు సరే అక్కడ మథురా నగరాన్ని వర్ణించారు అందమైనటువంటి నగరము సన్ సిక్పణ మార్గచత్వరము సో మార్కెట్ ప్లేసెస్ జంక్షన్స్ ఊడని స్థలాలు రోడ్లు అన్ని కూడా సి దుమ్మది లేకుండా నీటిని చల్లి ముగ్గులు వండి కూడా పెట్టి చాలా చక్కగా అలంకరించారు వంశమహారాలు ఒక పెద్ద ఉత్సవం ఒకటి చేస్తున్నాడు ధనుర్జాగర్ ఆ ధనుర్యాగం ఎప్పుడైనా యజ్ఞమైన అయితే ఇలాంటి పంటలు జరిగినప్పుడు ఏమో కొన్ని కళల యొక్క కూడా ఉంటుంది మన భాగవ్ సప్తాహ కార్యక్రమంలో సంగీత కార్యక్రమం పెట్టుకున్నా కూడా వేరియస్ కన్సన్స్ డిస్ప్లే సో ఆ విధంగా అది ఒక పండగ వాతావరణం నెలకొంది ఉంటుంది నగరం అంతా కూడా అలంకరించబడి ఉన్నది సోర్ణ మాల్యానుకూల లాజ సంకూల అక్షతలు వచ్చిన వాళ్ళ మీద నమస్కారం కోసం అక్షతలు వేస్తారు పెద్దలు పిల్లలను ఆశీర్వదించే అక్షతలు వేస్తారు అటువంటి అక్షతలు ఎక్కడ అక్కడ కనబడుతున్నాయి ఆ మంగళ తర్వాత లాజలు చదువుతారు పైన పెద్ద పెద్ద గస్ట్స్ ఇప్పుడు ఈ రోజుల్లో వెచ్చిస్తూ ఉంటారు పుష్పాలని వేస్తారు పుష్పాలని పాదాల కింద వేస్తూ ఉంటారు పాదాల కింద వేయడం కంటే మోషాల మీద వేస్తే మంచిదేమో నేను అనుసంగా ఉండేవాడిని ఫస్ట్ ఎవరి సంస్కారం కూడా చేయించుకే లేదు సో కానీ ఈ లాజలని లాజలంటే పేద పేలాలని ఈ వైదిక సంప్రదాయం ఇచ్చినటువంటి మహా గస్ట్స్ మీద చీఫ్ మినిస్టర్ గారు లేకపోతే ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చారనుకోండి రైతు విద్వాంసులు ఆశీర్వదించి పేళకారు హైవ్ విద్వాంసులు అక్కర్లేదు పురజనులు కూడా పుర స్త్రీలు కూడా పేళ సో ఈ విధంగా ఆ ప్రకీర్ణ మాల్యాంపుర లాజ్యమ లాజ్యం లాజ హోమం అని వివాహంలో చిన్న హోమం కూడా సో పండగ వాతావరణంలో నెలకొని ఈ శ్రీకృష్ణుడు వచ్చేడనే వాళ్ళ మొత్తం మధురానగరం అంతా పార్టీ మధురిని పాలించేది వంశుడే అయినా వంశ ప్రతిపక్షీయుడు అనగా శ్రీకృష్ణ పక్షం వాళ్ళు అనుకోండి కొన్ని సో ధర్మపక్షం వాళ్ళు విష్ణు వాళ్ళు వాళ్ళు అక్కడ అక్కడ అక్కడ ఉన్నారు వాళ్ళు ప్రామినెంట్ గా లేరు మనకి కాలం కాదని దాగి ఉన్నారు రహస్యంగా విలువ ఉన్నారు వాళ్ళందరూ ఒక్కసారి చాలా ఆనంద భరితులైన శ్రీకృష్ణుడు వచ్చేసినాడు సో ముఖ్యంగా ఆ నగరంలో ఉన్నటువంటి ప్రమాదం ఇక స్త్రీలు శ్రీకృష్ణుడు యొక్క ఆ సౌందర్యాన్ని గురించి వార్తలు విని ఉన్నారు కనుక వాళ్ళు గుంపులు గుంపులుగా చేరి ఆ శ్రీకృష్ణుడు మార్గంలో నడిచి వెళుతుంటే దర్శిస్తున్నారు తర్వాత శిఖర రూఢ బాల్కనీల మీదకెక్కి ఆ తర్వాత డాబాల మీదకెక్కి చూస్తున్నారా అని వెళ్తూ ఉంటారు ప్రీత్ఫుల్ల ముఖాంబుజాహ వారి ముఖములు పద్మముల వలై ఉన్నవి ఎప్పుడైతే చంద్రు ఉదయం అయితే కరువులు వికసిస్తాయి సూర్యోదయంలో పద్మాలు వికసిస్తాయి ఈ శ్రీకృష్ణ సూర్యుని యొక్క రాక చేత ఆ ప్రీతి చేత వారి పద్మముల వంటి వికసించి ఉన్నాయి ఆ వారుషం సౌమన ప్రమదేశాల బాల్కనీల నుండి డబాల నుండి పుష్పాలను దర్శిస్తున్నారు శ్రీకృష్ణుడు వారు అనుకుంటున్నారు అనేక మాటలు అనుకుంటారు దాంట్లో ఓ మాట పతన గారు ఎలా అంటారు నంద తపంబు నందుడు ఎలాడు చేస్తున్నాడు తపస్సు అంశ ఆయన తప్పుడు మీరు బృందము నోము పంట సిరి లక్ష్మి వాళ్ళకి విందు లక్ష్మీదేవికి విందు ఈయన కాబట్టడా ఇంకేమి యోగి బృందముల గందములడు యోగి బృందములో ఆ తన హృదయాల్లో ఈ ఆంధ్రధానమైనటువంటి శ్రీకృష్ణుని ధ్యానం చేస్తూ ఉంటారు మన రాత్రి శ్రీకృష్ణుడు వచ్చేసాడు రాత్రానికి దానికి రందు చదిచూతము కనుల కుర్కి అని ఆ విధంగా వాళ్ళు ఉత్సాహం పోతుంది శ్రీకృష్ణుని దర్శిస్తున్నారు మొత్తం భారతంలో బృందావన లీలలు అంతటి మధురమైన ఘటన లేదు వస్తరేమ పురాణ రంగంలో ఉన్నాయి ఉదాహరణలో ఇంకా రంగోలు ఇళ్ళలు ఉన్నాయి లీలలైనా బృందావన లీలలే ప్రతి ప్రతి అంశము కూడా అక్కడ వచ్చింది ఆయన నడక ఆయన కూర్చుంటే కూర్చున్నాడని పడుకుంటే పడుకున్నాడని మాట్లాడితే మాట్లాడాడు వేణువు ప్రతి ఆస్పెక్ట్ ఆయన హెయిర్ స్టైల్ తిలకం ఆయన ముక్కు అనుబొమ్మలు కళ్ళు మాల ఎవ్రీథింగ్ వాజ్ డిస్క్రైబ్ వ్యాసుడే విస్తారంగా చేశాడు ఇంకా వ్యాసుడు తర్వాత ప్రహాదాంధుడు నిరాశకుడు ఇతను మహాకవులు విరగబడి ఎంత అన్నానంటే ఎప్పుడైనా మననం చేయాలంటే యస్ టుగెదర్ అలా మననం చేయలే సాహిత్యాన్ని నిర్మాణం చేసుకుంటాం ఆ సాహిత్యాన్ని అంతని మననం చేసే అవకాశం కూడా సందర్భంలో వాటిల్లో ఉండేటువంటి మధురమైన అంశాలను తీసి సరైన ప్రవర్తనం చేస్తే తెలియాల్సిన సందర్భంగా విస్తారమైన సాహిత్యం ఒకటి సో సరివే ఈ విధంగా ఆ మధురాన గారి స్త్రీలు పౌరాణి ధనుష స్థానము ఆయన సిటీ వెళ్తే మనం ఇక్కడ ఎలా వెళ్ళాలి ఎలా వెళ్ళాలి అని అడుగుతాం కదా అలాగే శ్రీకృష్ణుడు కూడా అటువంటి సంచారం చేసుకున్నటువంటి పౌరుల్ని కాబట్టి ధనుజాగం అవుతుంది కదా ఆ ధనసు ఎక్కడో డిస్ప్లేకి అది ఎక్కడో చెప్పండి ఎందుకంటే ఆ ధనస్సు తన కోసమే చేస్తున్నాడు కోసమే ఆ ధనుజ్యాగం చేస్తున్నాడు అంటే ఆ ధనస్సు పెట్టి దానికి పూజ చేసి పక్కనే హోమ కుండాలోకి ఉంటాయి పండితులు వాళ్ళు చేస్తారు శత్రు మారణార్థం తను శ్యామ సంకల్పం చేస్తారు శత్రు మారణ యోగ అని కూడా అర్థం సో ఈ ఆ యాగం అలా అధికారిక యాగం అలాంటివి చేయకూడదు అసలు అటువంటి స్మరిస్తేనే దోషం కాబట్టి ఇలాంటి వికమాన యాగం అలా చేయాల్సింది దీని దీన్ని భద్రం చెందాం ఒక నిర్ణయం తోటి వీరికి అందరూ చూడటానికి వెళ్ళినట్లుగానే కూడా దాని స్థానాన్ని తెలుసుకుని అక్కడికి వెళ్తున్నాడు తస్మిన్షే అద్భుతమైన ధనస్సు ఆకశంలో ఇతర ధనస్సు వస్తే ఎంత బిల్డింగ్ లోపల అలంకరింపబడి ఉన్నదైనప్పటికీ అది కూడా ఇతర ధనస్సు మహాద్భుతంగా ప్రకాశిస్తోంది అసలు ఆయన కూడా దాని చుట్టూ కాపలా పెట్టాడు కొంత ప్రొటెక్షన్ కూడా పెట్టాడు ఎందుకంటే కంసుడికి కొంత డౌట్ ఉంది అంత వీనంగా చాలా నిరోధం ఉంది వాడి మీద చాలా ఎప్పుడు వీడు పోతారా ఎందుకంటే వాళ్ళ కాలం కోసం ఎదురు చూసుకుంటారు అందరూ శత్రువులు ఎవరికి మిత్రులు ఎవరో ఇలాగే క్యాబినెట్ వారికి వాళ్ళు ఎవరో కొద్ది మందికి మహాయించేది సో ఎవళ్ళో వారికి కావలసిన మిత్రులు ఎవరు అందరూ శత్రు పడతారు సో ఈ ధనస్సుని ఇప్పుడు అశ్వమధైత్యానికి అశ్వజ్యాగానికి ధనస్థ అలాగే అనుకుంటే కాపలా తీసుకే మంచిదని అనేక మంది కట్ట అక్కడ పెట్టి ఉన్నారు వాళ్ళు జాగ్రత్తగా వాళ్ళకి ఏదో దానికి కాపలా కృష్ణ ప్రసస్య ధనురాధ దాని దగ్గరికి వెళ్దాం ఏ ఎక్కువ ఇక్కడికి రావడానికి వీలు లేదు అని వాళ్ళు ఆ కాపలాదారులు తోచేస్తున్నారు అక్కడికి చూడడానికి వెళ్లి వాళ్ళందరినీ కూడా అలాగే వాళ్ళకి అందరితో పాటు శ్రీకృష్ణుడు ఈయన స్పెషల్ అయింది అందరినీతో పాటుగా ఈయన కూడా చూడడానికి ప్రయత్నించినా ఆయనే తిరగబడి వాళ్ళని తోసి ఆ ధనస్సు దీనికి వెళ్ళిపోయిందని ఇక్కడేన కలీరుతం నన్ను పెట్టులోనూ ఏదో పెట్టారు అద్దాల పెట్టులో పొద కొంత అర్థాలు పెట్టడం బాగా చేయి కానీ అర్థం బాగొట్టే పడుతు మూట తీసి పక్కన బాగా చేయిన చేతి చోట అదేలం ఏదో చిన్న చెరుకు ముక్కను చెరుకు గడ ముక్కనైతే ముక్కు అయితే ధృతం వెంటనే సజ్జంచేణ పశ్చిను వీటి ముక్కు మీద వేలేస్తున్నారు ఇంతమంది కాపలా తోసేసి వాళ్ళని లెక్క చేయకుండా వాళ్ళని నేర పూల్చి ముందుకు వెళ్ళిపోయినాడే ఏది శ్రమ లేకుండా ఆ ధనస్సును పైకి దాన్ని ఏమో నారిత్రాలుని పెట్టిస్తాడు సద్యం అంటే నారిత్రాడు విడతీసి పెడతాను ఎందుకంటే నారిత్రాడు ఎక్కువ టెన్షన్ లో లూజ్ అయిపోతుంది విడతీసి పెట్టి ఎప్పుడు అవసరమో అప్పుడు దాన్ని ఎక్కిస్తే అప్పుడు టెన్స్ ఉంటుంది వెంటనే ఆ నారి అది ఎక్కించగా అది బలమైనటువంటి శక్తి ఉంటేనే ఎక్కించగలుగుతుంది సో ఆ ధనస్సును వంచి ఈ నారిత్రాడును లాగి ఆ కూక్యానికి తగిలించి దాన్ని రెడీ చేశాడు ధనస్సుకృష్య ప్రభం వీళ్ళిలాగా కళ్ళు అప్పటి నుంచి చూస్తున్నది ఎలా ఇది దూరం ఈ చిన్నపిల్లాడు ఇలా చేసేస్తున్నాడు జనపులు అంటే పదకొండేళ్ళు పన్నెండు ఏళ్ళు ఒకసారి మరీ జనపులు అంటే లో పట్టుకున్నాడు సో బట్ స్టిల్ అంత సుకుమారుడు ఇంత కఠినమైన సమస్సుని ఇంత బదులైన సమస్యని ఇంత అవేలగా చేసినడే అని ఆశ్చర్యపోయి చూసుకుంటే అలా చూస్తుండగానే ఆ నాటి రాడు ఒక కొన్నిసార్లు సాంతాన్ని మరిపించి ఇలా నొక్కితే అది మంచిగా విరిగితే ఘటించే మధ్యత్యోక్ష్దండం మదక విరుక్రమ ఈ మొత్తం వ్యవహారం అంతా ఎలా ఉంది అంటే ఏనుగు దూరం నుంచే ఒక చెనుకు గడను చూసి పెద్ద పెద్ద షక్సులు వేసుకుంటూ ఆ చెనుకు గడ దగ్గరికి వెళ్ళి తొండంతో దాన్ని ఇలా లాగి ఇలా కాలు దగ్గర పెట్టి దంతానికి పెట్టి కనుమని విలుస్తుంది అలా విరిచినట్టుగా ఉన్నది సో అలా ధనుసును విడిచినాడు ధనసోమాన పెద్ద ధనుసు దానికి మంచి పవర్ఫుల్ కారణంగా అది విరిగినప్పుడు ఓ శబ్దం ఒకటి వచ్చింది శోధన ఆ శబ్దాన్ని అద్భుతంగా వర్మిస్తారు ఇక్కడ అత్తవర్ణన వింటారు సమస్య ఒక పెద్ద శబ్దం వచ్చింది ఆ శబ్దాన్ని విని సీతాదేవి హృదయం ఆనందంతో ఉప్పు వర్ణించారు ఆ శబ్దాన్ని పక్షుడి విన్నాడు ఆ సౌండ్ విని చెతో విరిగిన సౌండ్ని కర్రీగిన సౌండ్కి మీతో సంస్కృతి ఎడ ఉన్నదని ఆ పిడపళావం వస్తుంది అది విని వాడు వెలికిపోయాడు ఎంత ఆ గణస్య విరిగిపోయే సంబంధించింది సో వాడికి విషయం తెలియకపోయినా ఒక భయం వాడి మనస్సును ఆవేశించి ఉన్నది తద్రక్షణ కుపిత అతన దాన్ని రక్షించే వాళ్ళు రక్షించలేకపోయినారు వాడికి మహాపాపం వచ్చింది వెంటనే వస్తువులను చూసి దీన్ని పట్టుకుని కనీసం ఆయన సహరించటం సహరించటమో లేకపోతే కట్టేసి పట్టుదని కట్టేసి మనుషులు కొన్ని ప్రవేశపెట్టడమో ఏదో ఒకటి చేసేటువంటి ప్రయత్నాన్ని చేస్తున్నారు వాళ్ళు పట్టుకోండి పట్టుకోండి కట్టేయండి కట్టేయండి వద్దేయండి అని వాళ్ళలో వాళ్ళు జారీ చేసుకుంటూ ఆ శ్రీకృష్ణుని చుట్టూ చేరారు బలకేశ వృద్ధు ధనుష ఆదాయ శకలే ఎందుకంటే శ్రీకృష్ణుడు ఏం చేసాడంటే బలరాముడు పక్కనే నిలబడి ఉన్నాడు సో ఆ తమ్మునికి రక్షణ కోసం అని సో ఆ విరిగిన ధనస్సులో ఆ కుక్క నుంచి ఆ త్రా తీసేసి అన్నగారి ఈ మొక్కను ఆ ముక్కను ఆనయించాడు ఓ మొక్క తాను పడుతున్నాడు అటువంటి దురభిప్రాయాన్ని వీలోక్యా వీళ్ళకి చుట్టూ తీశారు వాళ్ళ అభిప్రాయం ఏమిటి అటాక్ చేసి దృష్టిలో ఉన్నారా అలా ఉన్నవాళ్ళని మోదీ అని పడుతుంది ఈ సో వాళ్ళందరినీ కూడా జద్ధనసు గా చేసి సరే సార్ ఆరయా మహోత్సవం ఆ రోజంతా సంచారం చేశారు అయితే ధనస్సులు ఎగిపోయి ఇంకెవరేజ్ చూస్తుంటే చూస్తారు పరుచుడికి అర్థమైన చేశాను కదా సరే వీళ్ళు ఆ రోజంతా అక్కడ సంచారం చేసి ఆ రాత్రి ఎక్కడో పడుతున్న తిరుపతి మొర్నాడు వీళ్ళ వీళ్ళని పబ్లిక్ గా సంహరించలేదు కదా కంసుడు వీళ్ళ సంహారం కోసం ఒక మల్ల క్రీడ అనే ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారు ఇప్పుడు ఇంకా లేకపోతే ఎలా సంహరించాలి సపోజ్ కృష్ణుడు సంహరి ఎలా సంహరించాలి అనేక మంది రాక్షసులను పంపిస్తే వాళ్ళందరూ అగ్నిలో పడ్డ శల భారలే ఈ ధనస్సు రక్షించే సమర్థులైన కమాండో కోసం కూడా భద్రమైనది ఏం చేయాలి ఇంక వెళ్ళాలి తన వెళ్తే మరికీ భయమే ఈ ఏం చేయాలి సో వాడు ఏమాచన చేశాడంటే ఈ ధనుగం సందర్భంగా ఒక మల్ల క్రీడని ఏర్పాటు చేసి ఉన్నాడు ఆల్రెడీ ఆ సందర్భంలో ఈ శ్రీకృష్ణుడిని ఎలాగోల్లాగా ఆ మల్ల రంగంలోకి ఆ బాక్సింగ్ రింగ్ లోకి తనకు పంపించినట్లయితే ప్రవేశించబడితే ఆ మల్ల యుద్ధ ఉన్నారు వాళ్ళు ఈ చంపుతారు ఇక్కడ ముందు ఇన్ని వీళ్ళు ఏదో ఆశ లాస్ట్ మినిట్ పోపు వాడికి సో ఆ క్రీడ ఒకటి అక్కడ వ్యవస్థ చేయబడి ఉన్నది ఆన పురుషారంగము ఆ ఉత్సవం ఆరంభం సో కొంతమంది ఈ కార్యాలని పనులు చేసేటువంటి ఉద్యోగస్తులు రాజోద్యోగులు ఆ రంగమును మళ్ళ రంగమును తీర్చిదిద్దినారు మళ్ళ యుద్ధ క్రీడ అని సూచించేటువంటి ధ్వనులు సూర్య ధైర్య శరీరు భ్రమించినారు బోరాలని పూరించినా సూర్యం అంటే ఇలా కుమ్ము బోరాలు ఉంటాయి పెద్ద బోరాలు గుండ్రంగా ఉంటాయి నూతూ ఉంటాయి అవన్నీ ఊరి వేదీలు బోధించారు మంచి ఆశ్చాంకృతా శ్రద్ధి స్టేడియం ఒక మంచి స్టేడియం నిర్ణించారు ఓపెన్ ఓపెనింగ్ స్టేడియం నాకే ఇండోర్ స్టేడియం ఓపెన్ స్టేడియం ఉంది ఆ ఓపెన్ స్టేడియం లో చుట్టూ లైక్ డిఫరెంట్ హైట్స్ మంచములు మంచెలు అంటే ఎత్తైనటువంటి కూర్చునే స్థానాలు అంటే కుర్చీలు అవి ఏర్పాటు చేస్తాయి కుర్చీకి మంచికి తేడా ఏమిటంటే కుర్చీకి ఇంట్లో చెయ్యి ఇట్లా చేయడం ఒక్క మనిషి కూర్చుంటాడు మంచా అంటే ఇది చేయికి చేయికి మంచిలో నలుగురు కూర్చొని సోఫా మంచా కూర్చుని ధరీ లేదు సో సోఫాలు ఇలాంటివి ఏర్పాటు చేస్తున్నాయి తర్వాత ఎక్కడ పటాకాలు చూడండి ఇప్పుడు అప్పుడు ఒకలాగే ఉందనిపిస్తుంది చుట్టూ పటాకా ఏర్పాటు చేశారు ఇప్పుడు కూడా క్రీడలు జరుగుతున్నాయి అంటే మొత్తం ఊళ్ళో పతాకాలు అక్కడే ఉంటాయి ఏ పతాకం ఏడా అర్థం కాకుండా అన్ని రంగులు ఉంటాయి ఈ పతాకం ఆ పతాకం అనే భేదం ఏం లేదు సో ఆ పతాకాలన్నింటినీ కూడా జెండాలు ఎగురుతున్నాయి రాజమంచే కంసుడు వచ్చాడు ఈ రోజు మళ్ళా యుద్ధం ప్రారంభమయ్య రాజమంచము అన్నిటికంటే ఎత్తైన మంచమే వాడు వెళ్లి కూర్చున్నాడు వాడి కోసం స్పెషల్ గా మంచి ఏర్పాటు చేశాడు వారి సమీపంలో అమాత్యులు వారి అనుయారులైన మినిస్టర్స్ కూర్చున్నారు మండలేశ్వర మధ్యస్థ మండలేశ్వర్ ఆ రాజ్యం అంతా కూడా అనేక మండలాలుగా విభాగం చేయకూడదు ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క అధిపతి ఉంటాడు వీళ్ళందరూ మండలేశ్వరు వీళ్ళందరూ మహారాజు గారి యజ్ఞానిక అపనాలను తగ్గుతున్న ఈ మండల యుద్ధాన్ని దర్శించేటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళే ప్రేక్షకులుగా ఉన్నారు వాళ్ళందరూ ఆయన సమీపంలో అంటే గవర్నమెంట్ ఏరియా బిఏపీ ఎరినా దాంట్లో ఆ వీఏపీ సెక్షన్ లో వాళ్ళు ఎక్కడ కూర్చున్నారు చేస్తే అక్కడ కూర్చున్నారు హృదయన విధూయత బయట ఉత్సవం అంతా వ్యవహారం నడుస్తుంది కానీ వాళ్ళు హృదయంలో మాత్రం ధర్మంగా ఉంటుంది ఆ ధనస్ విరిగిపోయి దృష్టిలో ఊరికి వచ్చేసాడు ధన నుంచి తెచ్చుకున్నాడు కూడా పైగా ఇప్పుడు తన స్థానంలోనైనా తాను సంహరించడం అందుతానా లేకపోతే మళ్లీ పరాభవాన్ని పొందాల్సి అనే గంగలో వాడున్నాడు మహారాజు గారి తనపున మల్ల యుద్ధ వీరు ప్రెసిడెంట్ క్రికెట్ మ్యాచ్ అంటారు రెసిడెంట్ ప్రెసిడెంట్ గా వీరులు వీళ్ళు మీరు ఆపోజిట్ పార్టీ ఇంకో కూడా బట్ ఎవర్ దట్ పార్టీ ఆ రకంగా ఈ కంస మహారాజా మల్ల యుద్ధ వీరులు వీళ్ళ ఐదు రావచ్చు మహారాజు గారి టీం మీద వీళ్ళు మహారాజు గారి టీం పెడితే చాలా సంతోషం మగవాడు మహారాజు గారి టీం ఓడించారనుకోండి మహారాజు గారు మహా సంతోషపడిపోయి మీరు బహుమానం ఇచ్చి నెక్స్ట్ ఇయర్ కి మిమ్మల్ని వాళ్ళ టీం లో తీసుకుంటారు సో ఈ మహారాజు గారు టీం అక్కడ విధంగా ఉన్నారు మంత గోపాలను కూడా బల్లంలో వచ్చారు శ్రీకృష్ణుల హోడి ముందు వచ్చేసి తీసుకున్న సమయంలో వాళ్ళు కూడా వచ్చారు రాజుగారు అపమానం ఉంది వాళ్ళు వచ్చారు యశోధ యశోదమ్మ పాప ఆవిడెక్కడొక వస్తుంది ఇల్లు సో ఆ వచ్చి రాజురాజు ముందు కలిసి ఉపాయాలు ఇచ్చారు వాళ్ళు ఆ డ్యూటీ చేయాలంటే వీళ్ళకి ఏం కోపాలు ఇవ్వండి సో అవన్నీ వాళ్ళు చేసుకుని వాళ్ళు కూడా కొంచెం విషయం పెట్టి వాళ్ళందరూ కట్ట కట్టుకుని ఓ మూడో మంచ మీద ఏ కస్మిన్ మంచు ఓ మంచ మీద వాళ్ళు చూస్తున్నారు వాళ్ళకు కూడా శ్రీకృష్ణుడు వస్తారు యుద్ధం చేస్తాను వాళ్ళకి మాత్రమే తెలుసు యోగ క్రీడతో తెలుసుకుంటామని వాళ్ళు చూపిస్తున్నారు వస్తుంది పశ్చిమ కుమలయాపీఠం కృష్ణోంబష్ట ప్రచోదం ఈ కంసులు ఏం చేశాడంటే అదే శ్రీకృష్ణుడు కూడా చూడ్డానికి వస్తాడు ఇక్కడికి ఆ గేటు దగ్గర ఇప్పటిపాటికి ఆయన బాగా లోక ప్రసిద్ధిని చెంది ఉన్నాడు ఆయన అందరూ గుర్తించగలరు ఆ విషయాన్ని బట్టి చెప్పవచ్చు సో వాడిని గేటు దగ్గరే మీరు హఠమార్చేసే అని ఏర్పాటు చేశారు వారు అంబష్ుడు అంటే తర్వాత ఒక కుమలయాపీడము అనే ఏదు కుబలయాపీడము అన్న పేరులో ఉండేవాడు కుబలయం అంటే భూవలయం అది తన చొందంతో తన దంతాలతో భూమినే గడగడే గడగడలాగిస్తుందా అన్నంత బలమైనటువంటి ఏనుగు దాని కుబలయాపీడము అని సో ఆ ఏనుగుతోటి వీడు అంబష్ణుడు దూరం నుంచే ఆ ఏనుగుని చేత శ్రీకృష్ణుని కొద్దించి పంపాలనేటువంటి ఒక తప్పుడు ఉద్యమాన్ని ఒక దాన్ని ప్రారంభించి ఆ శ్రీకృష్ణుని చేతిలో వాడు సంహరింపబడతారు ఈ లోపలకి వచ్చారు లోపల వచ్చి ఒక మంచి మీద కూర్చున్నాడు ఈ లోపల అనౌన్స్ చేశారు కింగ్స్ కింగ్స్ ఫైవ్ ఆపోజిట్ గా యుద్ధం చేసి మునగాడ వెళ్ళదాం అనమాట శ్రీకృష్ణుడు దీని ముందు చాలా మొహమాట చాలాకొచ్చి ముఠా ఎవరైనా బలరాముడు శ్రీకృష్ణుడు ఎప్పుడైతే దిగాడు బలరా బలరాముడు అనుకుంటూ ఉంటాడు నేను మా కమ్యూనిటీకి రక్షణ ఇవ్వాలి నాన్నగారు వాడు కూడా పక్కన లేక నేనైనా అట్లా కాకు వెళ్ళా కానీ ఆయనకు రెస్పాన్సిబిలిటీ అయ్యింది ఆ రెస్పాన్సిబిలిటీ ఆయన దిగాడు సరే ఇక్కడ విషయం తెలుసుల్లో వాళ్ళైతున్నారు ఆయన ఎప్పుడైతే దిగాడో ఆయన ఆ యుద్ధ రంగంలోకి అదే మల్ల రంగంలోకి వెళ్తున్న కొంచెం అందంగా గమనించాడు మీరు ఆయన ఎలా ఉన్నట్టు అంటే మల్లారామ శని ఒక్కొక్కళ్ళకి ఈ అలంకారానికి ఒక ప్రత్యేకమైన నామైన ఉల్లేఖాలం కారణం కాదు ఉల్లేఖాలకారం అలంకార శాస్త్రాలంటే ముఖ్యమంత్రి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా కనుకుంటుంది అక్కడ ఉన్న ఐదుగురు మందులు నేను వాళ్ళు ఆయన వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ ఈ ఇస్తే అంటే ఏ ఒక్క పోయింది వాళ్ళు అనుకోలేదు వాళ్ళు వీలు ఉన్నారు అనేక మంది రాక్షసులు శ్రీకృష్ణుడు చేతిలో బృందావనలో సంవత్సరం పడ్డారు కాబట్టి వాళ్ళకి గున్నెలలో రాయి పడ్డటాయి వాళ్ళకి పిడుకుపాటు వలె గెంతు వేసి ముందుకు వెళ్ళాడు మళ్ళా శని వాళ్ళకి పిడుకుపాటు రుణ ఆ మంచో మొత్తం స్టేడియంలో కూర్చుండేటువంటి మగవాళ్ళందరూ కూడా వాళ్ళ వీడు మనలా మన పేరు నిలబెట్టారు అని నర వరహ మనం వెళ్ళలేకపోవాలి వాళ్ళ మొగాడంటే వీడురా అని వాళ్ళు అనుకుంటారు మగాడు రుణాం నరా వరహ స్త్రీనాం స్మరోమూర్తి మాన్ ఆ స్టేడియంలో ఉండే అందరూ అమ్మాయిలందరూ కూడా అనుకున్నారంటే మూర్తి దాచ్యన మన్మసు వీడు అని వాడు అనుకున్నారు గోపానం స్వజన ఈ గోపాలు నందగోపాడు వీళ్ళు కూర్చున్నా రే మహాడు బాలకృష్ణుజాస్త కొంతమంది దుష్ట సమంత రాజులు యొక్క అనుయారులు వాళ్ళు ఏమవుతున్నారంటే వీడు మనకి తగ్గ పనపూర్టు కింద వీడు ఇక్కడ తయారయ్యాడు అని వాడు అనుకున్నారు నందుడు మాత్రమే అనుకున్నాడంటే నా కొడుకు అని ఆయన ఆయన మిగతా వివరాలు ఏదో తెలియదు మృత్యు భోజపతే అవిదుషాం విరాట్ అవిషాం సో అవిదుషాం అంటే ఈ సంగతులు ఏమీ కలిగినటువంటి అజ్ఞాన జనులకు ఆయన విరాట్ విరాట్ అంటే వికలా అంటే వీళ్ళు దీని నుంచి బయటపడతాడంటారా చిట్ అయిపోతాడేమో అని వాళ్ళు అనుకున్నారు వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది ఈ పిల్లాడైతే వాళ్ళ ముందు చిట్ అయిపోతారు దెబ్బ తినేస్తాడని వాళ్ళు భయపడ్డారు తత్వం పదం యోగి కొంతమంది భక్తులు కూడా ఉంటారు ఇక్కడ జ్ఞానులు నగరంలో వాళ్ళు ఉంటారు వాళ్ళు అనుకున్నారు ఆ పరబ్రహ్మతత్వమే ఈ రూపాన్ని దాల్చి ఇక్కడ ఈ రంగం మీద పరదేవత ఆ నందుతో పాటు వచ్చినటువంటి కొంతమంది గోపబాలకులు ఆ వృష్ణు వంశస్థులు వాళ్ళే అనుకున్నారంటే సారి నందు వచ్చిన వాళ్ళు వాళ్ళు గోప బాలకులు ఈ కంసుని రాజ్యంలోనే ఉంటూ రహస్యంగా దాగి దాగి ఉన్నటువంటి ఏ వృష్ణి వంశస్థులు వసుదేవుని అనుయాయులు సింపటైజర్స్ కలరో వాళ్ళు ఏమనుకున్నారంటే కారదేయత మనల్ని ఉద్ధరించడం కోసం పంసాది రాక్షసులను సంహరించడం కోసం వచ్చినటువంటి శ్రీ మహావిష్ణుదేవి వాళ్ళు అనుకున్నారంట ఇది విజీత ఈ విధంగా అనేక మంది చేత అనేక విధములుగా భావన శ్రీకృష్ణుడు గంగత సాగ్రజ ఆ రంగంలో ప్రవేశించాడు ఏం చర్చితో సంకల్పో భగవాన్ మధుసూదన ఆస సాదా చామూరం ముష్టకం రోహిణీ సుఖ ఇసర మూలత చర్చకడూరు ఎలా బి అదంతా ఆయన తర్వాత శ్రీకృష్ణ భగవానుడు ఎదురుకుండా చానూరుడితోటి బలరాముడు ముష్టిృడితోటి యుద్ధం చేయడానికి వ్యవస్థ అయింది మళ్ళ యుద్ధం చేయటానికి ఆత్ో్య హస్త హస్తాభ్యాక్తి ఆ హస్తా పూరుభ్యాం పూరు చైవ పునః పునః ఇలాగ అనేక పర్యాయ ఇది శ్రీకృష్ణుడు అటు చానూరుడు ఇలాగ విసృజ్య భూయ పరిక్రమ్య పరస్పరం మొత్తమాట ఏం చేస్తారంటే వాడిని వీళ్ళు పట్టుకుంటాడు వీళ్ళని వాడు పట్టుకుంటాడు బిగినింగ్ లో పట్టుకుని వదిలేస్తాడు మనీ పట్టుకుని వదిలేస్తా ఆ తర్వాత గిరగిర మొక్కల చుట్టూ ఇద్దరు కూడా ఒక మొక్కలకు ఒకళ్ళు ఎదుర్లుకున్నాడు గిరగిరా తిరుగుతారు ఈ బిగినింగ్ ఎక్సర్సైజెస్ అన్ని ఇవన్నీ చేస్తారు హస్త ధ్యానం ఆ తర్వాత ఏం చేస్తారు వాడి చేతులని వీడు వాడి భుజాన్ని వీడు వీడి భుజాన్ని వాడు గట్టిగా పట్టుకుంటారు మళ్ళా చూద్దాం పడుకుని కాళ్ళకుని కాళ్ళతో పెడవేసే కింద పడవేసే ప్రయత్నం చేస్తున్నారు సో పాదయో విచకర్షకు అన్యోన్యం అలా పడవేసి లాగేటువంటి ప్రయత్నాన్ని ఒకళ్ళు కొంత ఒకళ్ళు చేస్తున్నారు ఈ విధంగా యుద్ధం చేస్తున్నారు పద్యం వినండి పరమార్థంబున గోపబాలకులతో వత్సంబులన్ మేకు జనగన్చు పట్టి జముల్ సెట్ప అదే వారు చాలూ నువ్వు ఇన్వైట్ చేస్తున్నారు కానీ మీరు అడవిలో బాగా గోవుడి వచ్చిన బాగా కాశీ ఆ సందర్భంలో ఈ పెనుగులాట పెనుగులాట అంటే మౌడవిత్తున్నాం సో ఇది కూడా మీరు బాగా నేర్చుకుని ఉన్నారని విన్నాను ఎవరో చెప్తుంటే విన్నాము మా మనుజేంద్రుండేట జీర బని మా మహారాజు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు రంగంలోకి మీరేమో వస్తారా ఇది ప్రిపరేషన్ మీడకం బల దేకుంఠ పరాక్రమింప మనకు సభ్యుల్ విలో పింపదని ఇక్కడ చేరారు పాపం వీళ్ళందరూ ఉత్సాహంతో ప్రేక్షకుడు వాళ్ళ ఉత్సాహాన్ని భరించే విధంగా మీరు వచ్చినట్లయితే కొంత మండ విధంగా అని అభిప్రాయం అయితే సరే కొందా బైనా దేశ పాయింట్ నేను ఇందాక చెప్పాను అని ఆ ప్రిపరేషన్ లో భాగం అవుతాను సో చాలు ఉందే అపనించాలి సరే బలరాండి దృష్టి కూడా అపనించాలి ఆ తర్వాత వీళ్ళు వచ్చి ఈ రకంగా విధానం మనం పెట్టాలి పరిధావన విక్షేప పరిసంభావ పాపనై పట్టుకుని గిరగడా తిప్పడానికి నేను మన విధానం కూడా కళ్ళు అర్ణించేస్తాను కలిగి ఏది ఆగుతుంది గిరగడా తిప్పడం పడుతుంది సో చేసి కింద బాగా అయినా తర్వాత గట్టిగా వీళ్ళు కౌదులింగ్ చేసుకోవడం వాళ్ళు తర్వాత అవపాతనే చిన్న బాడేసి ఏర్పడడం ఒకసారి మేరకు అటాక్ చేయటం ఒకసారి వ్యాక్సి తప్పించుకుంటాం ఈ విధంగా ప్రత్యం గతాం ఒకళ్ళు చాలా అందమైనటువంటి కఠినమైన విధానం చేస్తున్నారు ఉత్స్థాపన ఉన్నయనైలనై స్థాపనై పైకి ఎట్టి కింద బాడ కింద బాడేసి మళ్ళీ పైకి లాగా గిరగడా తిట్టడం కింద కుదయటం ఈ రకంగా ఒకళ్ళు జయించాలనేటువంటి ప్రయత్నాన్ని వాళ్ళు చేస్తున్నారు సబ్బరా బలవం సమేత సర్వ యో అక్కడ ఉండే లేడీస్ అందరూ కూడా ఈ దృశ్యాన్ని చూశారు ఈ చామూర్లు ఏడు రూగులాగా ఉన్నాడు కాంగులాగా వీడు ఉన్నాడు ఈ శ్రీకృష్ణకు పరమాత్మ చిన్న బాలకుడు అతి సుకుమారుడు సో అది ఎలా ఉన్నాడు అంటే వెన ముద్దలో తినే శ్రీకృష్ణుడు చాలా చూటానికి ఒక ఈ యుద్ధ ఈ యుద్ధం ఏమిటండి కొంచెం ఈక్వల్ పైకి ఉన్నారు కానీ ఈ ఒకడేమో మహాబలశాల సుకుమారుడు అనే మధ్య యుద్ధమేమండీ పూజ పరస్పరంగా స్వామి సంపాస్తే సహా వాళ్ళు గ్రూప్స్ గ్రూప్స్ కింద వాళ్ళలో వాళ్ళు కబుర్లు చెప్పుకుంటున్నారు వచ్చినటువంటి శ్రోతలు ఆ ప్రేక్షకులు ముఖ్యంగా స్త్రీ గణములు ఎక్కడైతే ఏడిఎస్ సెక్షన్ ఎక్కడైతే ఉండదో వాళ్ళు చాలా ప్రేమతో శ్రీకృష్ణుడు చూసిపోయింది అన్యాయం అండి అని వాళ్ళు అయం మహాన్ అధర్మ ఇది చాలా అధర్మంగా ఉన్నది ఎందుకంటే ఏషాంధ్య సభాసీ వాళ్ళ యుద్ధం చేసే చామూరులు అన్యాయం అలాంటి పెట్టి యుద్ధాన్ని ఏర్పాటు చేసిన రాజు అన్యాయము తర్వాత ఈ సభాసదులు అందరూ కూడా సిగ్గు ఏదో క్రీడను మల్ల క్రీడను ప్రయత్నం చేసి ఎంజాయ్ చేసే ఒక ఆటమని కూడా శుక్రువ కావలసినటువంటి పరిస్థితి ఎందుకంటే ఏమిటి రసార సర్వాంగ మల్లవు శైలేంద్ర సమ్మత వజ్రము వంటి దేహములు బరాయటి దేహాలు వీళ్ళవి మనలో ఉపచాతి సుకుమారాంగులు సుకుమారమైన అవయవములు కిషోరం ఒకళ్ళు కిషోరం చేస్తున్నారు టీజ్ లో వాళ్ళు ఉన్నారు నాక యవ్వనము ఇంకా ట్వంటీ లో వాళ్ళు ప్రవేశించడం లేదు యవ్వడం అంటే ట్వంటీ అబౌవ్ ఈ పిల్లల వచ్చినా వాళ్ళకి యుద్ధమా అలా అయింది అని గొప్పలుగా ఏమంటున్నాడు పాపపు బ్రహ్మ యమగారి నుంచి పెట్టేసారి పాపం పాపపు బ్రహ్మ గోపపుల పల్లెలలోనూ సృజించే ఈ పాపైన బ్రహ్మము మనం ఈ మధురా నగరంలో సృష్టించకపోతే ఆ గోపాలపుల పల్లెలో సృష్టించి ఉండాల్సింది ఈ మనం అప్పటి నుంచి చిన్నప్పటి నుంచి కూడా చూసి ఉండే వాళ్ళు మున్ని పులి లోపల ఈ నగరంలో ప్రభుత్వానికి సృష్టించారు గోపకుమారులు గోపకుమారి గోపికలు అందరూ కూడా పుణ్యాత్ములు వాళ్ళు ఈని దర్శించారు కృష్ణ వదనాంబు ీక్ష్యత శ్రమవాతం పద్మ పోషణి వాంగ్ముఖి శత్రువు చుట్టూ గిరగిర దింపుతున్నాడు ఆయన దాంతో ఆయన ముఖానికి బాగా చెమట పట్టింది చెమట బిందువులు కనపడుతున్నాయి అది ఎలా ఉంటుందంటే మొగ్గ పద్మకు మొగ్గ చుట్టూ నీళ్లు చల్లితే ఎలా ఉంటుందో అలా ఉందా పద్మకు శివృహం రేది వాళ్ళు ఇది ఏదో ఒక ఉపమానం చెప్పాలి కదండి కవి చాలా బాగా చెప్తాడు పుణ్యానం వ్రజపుదయం పురాణ పురుషో వరచక్రమా సో పురాణ పురుషుడు శ్రీ మహావిష్ణువు వరమాలను ధరించినటువంటి పురుషోత్తముడు ఆ వ్రజలో జన్మించి వాళ్ళతో కలిసి ఆటలాడాడు ఏం పుణ్యాత్తుడు ఇక్కడ ఈ విధంగా విక్రీడయాతి గిరిద్ర రమాచితాంగ్రి శివుడు బ్రహ్మావుడైన వాళ్ల చేత పూజింపబడే పరపత్రిములు ఆ శ్రీ ఇక్కడ ఈ రంగస్థలంలో ఇటు గెంతులు వేస్తూ ఆటలాడుతున్నాడు జత ఆవిషత్యసారం ఈయనట పొద్దున్నే గోవులను తీసుకుని ఆవిలోకి వెళ్తున్నప్పుడు సాయంత్రాలం గోవులను తోలుకుని వాపసు వచ్చేప్పుడు కూడా గోధేశ్వం ప్రణయతోశ నిశమ్య వేణు గోవుల మెడలో గణగన గంటలు మోగుతో వాటితో సమానంగా వేణువుని మ్రోగిస్తూ అయిన వేడి ఆ వేణుధ్వని గంటల ధ్వని నేర్గమ్య ూర్ణ మి భూరి పుణ్యాహ మహాత్మ్యం చేసుకున్నటువంటి గోపాలకులు గోపికులు కూడా ఇళ్లలోంచి బయటకు వచ్చి పెళ్లి పల్లకి వెళుతుంటే ఊరికి వెళ్తుంటే శుభానికి బయటకు వచ్చేస్తారు చూడండి దేవుడు రైతు పోయినప్పుడు అప్పుడు అందుకే పిల్లలు పేదలు స్త్రీలు పురుషులు అందరూ గుమ్మంలోకి వచ్చేస్తారు వచ్చేసి మహాత్మ్యం చేసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా పశ్యంతి సస్మిత ముఖం సదయావలోకం ఈయన వెళుతుంటే అలా బయటకు వచ్చినటువంటి ప్రతి వాళ్ళని కూడా చిరునవ్వుతో పలకరించి పిల్లల్ని ఇతరులని ప్రేమతో చూసి ముందుకు సాగుతూ ఉంటే అలా వెళ్ళేప్పుడు వచ్చేప్పుడు వెళ్ళేప్పుడు వచ్చేప్పుడు ఇలా రోజు తర్వాత రోజు చూస్తూ ఉంది మరో వాళ్ళకి విజ్ఞాపవు కదా ఇండగాడానికి మనకు కట్టబడ్డాడు ఈయన అని వాళ్ళు అనుకుంటున్నారు ప్రభాషాసు స్త్రీషు భగవాన్ పర్షద అని అనుకున్నాడు వినోదం పాపం వాళ్ళు ఏదో ఒకసారి నాలుగు కబుర్లు చెప్పుకునే అవకాశం కల్పించండి ఆయన అసలు బాగానే వాడిని చంపేశాడీ ఆయన యొక్క ఈ గంపులు ఆ యుద్దము చూసి ఆయన శోభను దర్శించి ఆయన వ్రజ వ్రజ ఆయన చేసిన లీలలను స్మరించే అవకాశం వాళ్ళకి ఎక్కడ ఉంటుంది ఆ అవకాశాన్ని వాళ్ళకి ఇచ్చి వాళ్ళు సంతోషించారు చూసినందుకు చూశారు ఇంకా ఈ యుద్దాన్ని ఇప్పటితో మనం చూస్తా పెడదామనే నిర్ణయం ఆయన వాడిని శోహాలు పెట్టడానికి ఎందుకంటే చడూరుడు నువ్వు నెగ్గారా నేను ఎగ్గారా అని నెగి ఏదో బహుమానమో తప్పో తీసుకుందుకు చేసుకునే విధంగా కాదు చాడూరుడు ఈస్ ఇంటెన్షన్ వెరీ క్లియర్ ఐ క్లియర్ దట్ ఈస్ ఓకే ఇట్ దాట్ యూ ఆర్ దాన్ని క్లియర్ వెరీ సూన్ కేవలం వాళ్ళిద్దరికి మాత్రమే కాకుండా వాళ్ళిద్దరికి కౌన్సిల్ కి మాత్రమే కాకుండగా మొత్తం ప్రేక్షకులందరికీ కూడా అర్థమైపోతుంది ఇది కేవలం వినోదం కోసం ఆడుతున్న క్రీడ కాదు వీడు శ్రీకృష్ణుణ్ణి సంహరించడానికి ప్రయత్నం చేస్తున్నాను ఆయన తిరగబడి వీడిని సంహరిస్తే బావుండును అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నాను ఇట్ హెస్ డీజనరేటెడ్ ఇంటూ దట్ కైండ్ అఫ్ బ్లడ్ షెడ్ లోకి వచ్చేసి ఉంటాడు సస్యన్య ముష్కరా భగవంతం వాసుదేవం బుద్ధోక్షుడు ేగమనే ఎగిరి మహావేగంగా ఎగిరి ఈ ముష్టి రొంగిటిని కలిపి ఒక పెద్ద ముష్టి కింద తయారు చేసి ఆ పెద్ద ఎత్తు బగిలి ఆ వచ్చి శ్రీకృష్ణుని